ప్రార్థిస్తాను పర్షు ద్రవేవా మీకు వందాలైనా సరోన్నతుల దేవ సమస్త సృష్టికి మూలప్రగ మా తండ్రి మీకు ఎంతో బదనాలు అయినా ప్రభావ ఘర్షణ కాపాడి ఓనైనా సమయానికి ప్రాంతం నడిపించిన దాన్ని మీకు ఎంతో బదనాలు అయినా ప్రభా యొక్క సాయంత్రస మేము మా తను మాట్లాడండి ప్రభావ మా జీవితాలు సరిచేయండి మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభావ ఇవే సమాప్తి చివరి బాగా మేము వచ్చినాం అతను మాట్లాడండి ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ ప్రభావ ఏ రీతిగా మీ పరుకు తన మన నిలబడాలా ప్రభావ ఏ రీతిగా మీ యొక్క తన సాక్ష్యాన్ని మేము పంచుకోవాలా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాలను తొలగించండి ప్రభావ మీ యొక్క వాక్యానికి ఎటువంటి ఆటంకం వీల్లేదు ప్రభావ ఆవున రాజా మీ యొక్క వాక్యాన్ని మేము వింటుండగా ప్రభావ మా యొక్క ఆత్మీయ నేత్రలను విప్పండి అవి గ్రహించలాగన ప్రభా సేపడండి ఆ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభావ వీటిని విని మేము నేర్చుకోని ప్రభావ వీటిని పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన ఈరోజు డేట్ ఎంత ఇరవై ట్వంటీ కరెక్ట్ నైన్త్ ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు మే రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఇది ఆరో వారం అనుకుంటా ఆరో వారమా ఏడవ వారం ఏడవ వారం ఏడు గంటల ఆరు గంటలకు మించిన అంశ ఈ యొక్క విషయాలను మనం ధ్యానించినము ఒకటే వచ్చినము దగ్గర దగ్గర ఏడు గంటల వరకు మనం ధ్యానించినాం అంటే ప్రభువు మనల్ని ఇంకా బాగా తర్బీదు చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను పోయిన వారం మనం ఇర్మియా గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాము అక్కడికి ముగించుకున్నాము దాన్ని దాన్ని ఇంకా సంపూర్ణంగా చూడలేదు ఈ వారము మరికొన్ని విషయాలు దానికి సంబంధించినవి చూద్దాం అంతకంటే ముందు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలోని ఆ యొక్క పదకొండవ పన్నెండవ వచనాన్ని మరోసారి తిరిగి జ్ఞాపకం చేసుకుందాం చూద్దాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగంన సూర్యుడు ప్రకాశింపకున్నట్లును రాత్రిలో మూడవ భాగంన చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకునున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్ట ఈ యొక్క వాక్యానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం మొదటి నాలుగు బూరలు దూతలు ఊదినవి ఆ ఊదినప్పుడు జరిగిన ఆ సంఘటనలు మనకి దేవుని యొక్క హెచ్చరికలని జ్ఞాపకం చేస్తుంది ఆయన వార్నింగ్స్ ని జ్ఞాపకం చేస్తుంది నాలుగవ అధ్యాయం వరకు ఆయన వార్నింగ్స్ ఆ ఐదవ అధ్యాయం నుంచి అమలు అనేది మనం చూస్తాము కాబట్టి బహుశా ఇంకొక ఇంకొక వారానికి లేక రెండు వారాలకి మనం ఆయుధవ బోరకు సంబంధించిన విషయాలు కూడా ధ్యానిస్తాం దాని తర్వాత దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో ఏ వాక్యాలను నడిపిస్తాడో నాకు తెలియదు కానీ నాకొకటి బాగా అర్థమైంది ఏంటంటే ఆయన అన్నీ ఒకేసారి బయలుపరిచే దేవుడు కాదు ఎందుకంటే దాని కొరకు మనం సిద్ధపడలేదు మనం కూడా అడుగడుగున అభివృద్ధి చెందుతూనే ఉన్నాం ఆయన వాక్యంలో కాబట్టి ఆయన మనల్ని పరిశీలిస్తాడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు వాటిని అర్థం చేసుకుంటే ఆ యొక్క అవగాహన శక్తిని కూడా స్టెప్ బై స్టెప్ అనుగ్రహిస్తుండే మనకి నిన్న రాత్రి మా ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్లో ఒక వాక్యంతో మాట్లాడింది దేవుడు నాకు ఆ వాక్యాన్ని ఒకసారి మీకు చూపిస్తా దాని తర్వాత ప్రాణ గ్రంథంలోని విషయాలను మనం ధ్యానిస్తాం ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో నుంచి మాట్లాడుతుండ్రు మనకి ఇర్మియా గ్రంథం గురించి చాలా మనకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం బైబిల్లో అందరిలోకెళ్ళ ప్రవక్తలందరిలోకి వెళ్ళా ఇర్మియా ప్రవక్త విలపించే ప్రవక్త అన్న పేరు పొందుకున్నాడు ఆయన అంటే ప్రవక్తలందరిలోకి వెళ్ళా బహుగా ఏడ్చిన ప్రవక్త అయినొక్కడే విలపించే ప్రవక్త అంటారీష్ లో వెయిలింగ్ ప్రాఫిట్ ఏమంటారు ఇంగ్లీష్ లో వీక్ ప్రాఫిట్ వెయిలింగ్ ప్రాఫిట్ అంటారు కాబట్టి ఎక్కువ విలపించిన ప్రవక్త అయినొక్కడే బైబుల్ కాబట్టి మనం అర్థం చేసుకోలే అంతగా విలపించినాడు కాబట్టి దేవుడి తన ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడాడు దానియల్కి కూడా ఇర్మియా ప్రవచనమే బలం ఆయన ప్రార్థన జీవితము బలపడడానికి కారణము ఇర్మియా ప్రవక్త ప్రవచనాలే బి తన బిడ్డల్ని తిరిగి తన దేశానికి నడిపిస్తాడు అన్న ప్రవచనము ఇర్మియాలో ఉంటుంది ఇర్మియా గ్రంథంలో దానియలకి అది అర్థమవుతుంది ఇప్పుడు నెరవేరింది ఇప్పుడు ముగించింది ఆ కాలం అప్పుడు పోయి రాజగిరి అడుతాడు ఆయన అడగకపోతే ఆ ప్రవచనము ఆరంభం కాకపోయింది అంటే అప్పుడు పంపకపోయేవాడు ఆ రాజు కాబట్టి ఈయన ఈయన విలాపములు ఈయన దుఃఖాన్ని సలిపే ప్రవక్త అని కూడా మనము ఇనిమి గురించి నేర్చుకుంటాం మనకి చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే భయంకరమైన మరణకాండ కదా ఇది శ్రమల కాలంలో రక్త ప్రామ రక్తము ప్రవహించడము అనేకులు హత సాక్షులు కావడము దేవుని బిడ్డలు కుటుంబాలు కుటుంబాలే మాయం కావడము ఇవన్నీ ప్రభు కూడా హెచ్చరించడం మనల్ని కాలంలో అది ఆరంభమైంది యాక్చువల్గా బబులోనికి ఇసెలు చెరగొని పోవడము ఇర్మియా కాలంలో అవుతుంది కొంతకాలం కిందట కూడా మనం ధ్యానించడం ఈ విషయాన్ని ఉపమానరీతిగా ఇప్పుడు దానియాలు శ్ర మెషక్ అభ్యజ్ఞోలు ఇర్మియా కాలంలో యవనస్తులు ఇర్మియా ప్రవచన కాలంలో యవనస్థులు ఎవరైతే ఆ విధేయత చూపించండ్రో చెరకొనిపోతపుడు నిపుకద్దేసరికి ఎవరైతే విధేయత చూపించలేదో వాళ్ళని శిరచేదనం చేసిండ్రు విధేయత చూపించిన వాళ్ళని అందరినీ బానిసలా ఆ తీసుకుపోయిన బానిసలలో వీళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు శత్రగ్ మేషక్ అభిజ్ఞాన్యాలు కాబట్టి ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తే కూడా దేశం రక్తపాతము అడ్డగించిన వాళ్ళందరినీ చంపెండ్రు యవనస్తులని యవన స్త్రీలను అందరినీ బానిసలాగా తీసుకెళ్ళారు పిల్లల్ని కూడా బానిసలాగా తీసుకెళ్ళారు బబులోనికి కానీ ఎరిమియాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు అది మనం ఒకసారి ధ్యానించడం చాలా కలం కాబట్టి ఎవరు చెరకొనివ్వబడతారు ఎవరు విడబడతారు అన్న విషయం మరోసారి జ్ఞాపకం చేస్తుండ్రు దేవుడు బైబుల్లో మనం చూస్తూ ఉంటాము మతైశ్వార్త ఎరునాలుగా ఆద్యంలో కూడా జలము వాళ్ళందరినీ కొనిపోయేను కానీ కొందరిని విడిచిపెట్టను అని కూడా చూస్తాం నీతి అవినితి పనులు చెరకొని పోవడం మనం చూస్తాం అక్కడ వాక్యం దాన్ని ఉల్టా చేసుకుంటుంది క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా ప్రతి మతం ఒకటని కాదు ప్రతి డినామినేషన్ దాన్ని ఉల్టా చేసుకుంది వాల్ వాల్ చెప్తారట్లా కొనిపోబడ్డ వారు పరిశుద్ధులు విడుదల పొందిన వారు పాపులని కాని జలము విడిచింది నోవా కుటుంబాన్ని నోవ కుటుంబం పాప పాపు కుటుంబం పాపిల కుటుంబమా కాదు కదా నోవ కుటుంబమే నీతి తన తరంలో నిందహితుడు కూడా నుంచి హెబులు ఆయన గురించి సాక్ష్యం వింటాం మనం కాబట్టి నోవా నీతిమంతుడు తన కుటుంబికులు నీతిమంతులు అవినీతి భక్తిహీనులు ఆ జలం చేత కొట్టుకొని పోయారు అందరు కొట్టుకునిపోయినట్టు మనం అక్కడ చూస్తాం అలాగనే మనోష్ కుమార్ అక్కడ కూడా కొట్టుకొనిపోయే వాళ్ళు ఎవరు ఎవరు నిత్య నరకాన్ని కోనిపోతారు ఎవరు విడదలమంతారు శిక్ష నుంచి విడదల నిత్య నరకం నుంచి విడదలమంతారు కాబట్టి ఆ విషయాలు ధ్యానిస్తున్నాం నిన్న రాత్రి అరౌండ్ తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో ఈ ఎనిమిదవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం ఇంట్లో ధ్యానిస్తుంటే నాకు అప్పుడు టక్కున అర్థమైనవి రెండవ బూర ఊదినప్పుడు మనం చూస్తాం కదా రెండవ బూర ఊదినప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా చెప్తారా రెండు కాదు మూడవ బూర పదవ అధ్యాయం పదవ వచనం మంట చిన్న పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదనూ నీటి పొగల మీదను పడను ఆ నక్షత్రంకు మాచి పత్రి అయితే మాచి పత్రి గురించి మనం చాలా దీర్ఘంగా ధ్యానించినాం అది చేదు అనుభవము రవ్వే అనుగ్రహిస్తున్నాడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అన్న విషయము మనం దీర్ఘంగా ధ్యానించినాం కానీ ఆ రోజు ఆ విషయము ఒకటి ఇవన్నీ ఆత్మావేశం చేత చెప్పబడ్డాయి కరెక్టే మనకి కనెక్ట్ అవుతున్నాయి మన మైండ్ లో చూపిస్తున్న దేవుడు కరెక్టే కానీ దానికి డైరెక్ట్ వాక్యంతో వాక్యం వాక్యంతోనే పోల్చి చెప్పబడుతుంది కాబట్టి అది ఎక్కడ ఉందన్నప్పుడు ఎనిమిదవ తేలా చూపించిండు రాత్రి కాబట్టి మీరు వింటున్న వాక్యాలని అక్కడికి ఆపేయకండి అవి కంటిన్యూ అవుతా ఉంటాయి ఎందుకంటే ఆయన మన ఆత్మీయ జీవితం ఏ రీతి అభివృద్ధి పొందుతుందో దానికి తగినట్లు ఇంకా బయల్పరుస్తూనే ఉంటాడు ఇంకా చివరికి ఏ డౌట్స్ ఉండకుండా మనకి ఎప్పటికీ డౌట్స్ లేవు ఏ వాక్యం మీద డౌట్ ఉండదు ఎందుకంటే ఎటువంటి ప్రశ్న ఉన్నా బైబిల్లో జవాబు ఉంటుంది అన్న విశ్వాసం మనకు ఉంది మన విశ్వాసం విశ్వాస సహితమైన కండ్లతో చూస్తున్నాం వాటిని మనం విశ్వాస సహితమైన ప్రార్థనతో వాటిని వెతుకుంటున్నాం మనం ఇంటెలెక్చువల్ గా సైంటిఫిక్ గా వెతుకుతలేం వాటిని ఆత్మావేశం చేత పరిశీలిస్తున్నాం వాళ్ళని పరిశీలిస్తున్నాం వాటిని కాబట్టి ఆయన మనకి చూపిస్తుంటాడు ఎనిమిదో అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు నిన్న చూపించాడు ఎందుకు గొప్ప జనము తర్వాత ఆ తగిన రెండు మతపరమైన గుంపులు శ్రమలుగుండబోతాయి మొదటి రెండు గుంపులు తెగవేపడి మూడవ గుంపుని అగ్నిలో నుండి బడి తీసుకొస్తా అని చెప్పి జక్ర గ్రంథంలో కాబట్టి మొదటి రెండు గుంపులు యాచకత్వము లీడర్షిప్ చర్చ్ లో సంబంధించింది యాజకత్వానికి సంబంధించింది చర్చ్ లీడర్షిప్ ఏ రీతి ఉంటుందంటే యాజకులు ఒక రకమైన లీడర్షిప్ గుంపు దాని తర్వాత ఎల్డర్స్ అనేది ఇంకొక గుంపు ఎల్డర్స్ అంటే పెద్దలు సరే ఈ రోజు మనం సంఘాలలో ఇట్లా చెప్తే చాలా డిస్టర్బ్ అయిపోతాయి సంఘాలు కాబట్టి మనం ఇట్లా పోయి చెప్పండి మీకు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే సంఘాలలో వాక్యం చెప్పడానికి మనం పిలుస్తాటప్పుడు చర్చ రకరకాల చర్చేస్తా పోయి పిలిచినప్పుడు ఇటువంటి వాక్యాలు ముందు చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఇంకా సిద్ధపడలేదు వాళ్ళు ఏ గుంపులున్నారో వాళ్ళకి తెలియదు కూడా ఇంకా కాబట్టి మీరు డైరెక్ట్ అంటే చెప్తే వాళ్ళు పగిలిపోతారు ఎందుకంటే అవి ఏం తిత్తులవి పాత తిర్థులవి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరాసం పోయొద్దు ఇవి కొత్తగా ఉన్నాయి వాళ్ళకి ఇవి పోస్తే వాళ్ళు పగిలిపోతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు సిద్దమయ్యేంత వరకు మనం ఇవి పోయొద్దు వాళ్ళలో కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఎందుకంటే ఈ మూడు గుంపులు ఎందుకు శ్రమల మొదటి రెండు గుంపులకి మూడవ గుంపును ఎందుకు అప్పగిస్తాడు తర్వాత ఈరోజు సాయంత్రం వస్తుంటే నాకు ఆ వాక్యం చూపించాడు మొదటి రెండు గుంపులు ఎప్పుడు కలిసి ఉంటాయి సర్పములు తేళ్లు కలిసి ఉంటాయి మూడవ గుంపు గొప్ప ఎప్పుడు వాళ్ళని అంటుకొని ఉంటాయి సహవాసంలో కాంగ్రిగేషన్ అంటాం దాన్ని కానీ నాలుగవ బూర సంబంధించిన వాక్యాలు జనిస్తుంటే మొదటి రెండు గుంపుల మధ్యలో ఇరికింది మూడవ గుంపు ఈరోజు సాయంత్రం చూపించండి నాకు దేవుడు వస్తుంటే ఇక్కడ కాబట్టి ఆయన అన్ని ఒకేసారి చూపించే దేవుడు కాదు అడుగు అడుగున్న అన్ని చూపిస్తాంటాడు అది మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు చూపించింది నేను మీకు చూపిస్తాను మీరు కూడా దాన్ని కరెక్టా కాదని పరిశీలిస్తారు పరిశీలించి స్వీకరించాలి ఎందుకంటే బ్లైండ్ గా స్వీకరించదు ఏ వాక్యం కూడా నేను ఎంతగానో ప్రార్థన చేసి దేవుడు నాకు ఇవన్నీ బయలుపరచండి ప్రార్థన పూర్వకంగా నేను తెలుసుకున్నానని మీకు చెప్పినా గానీ మీరు ఖచ్చితంగా పరిశీలించాలి అంటే పరిశీలించి అది సరైన కాదని స్వీకరించుకోవాలి బిర్యానీలకు సంబంధించిన విధానం అదే కదా ఆ పుస్తక కార్యాలయం మనం చేస్తాం కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యహోవ వాక్కు ఇర్మియా ప్రవచనం ఇది ఆ కాలమున అంటే శ్రమల కాలంనా శత్రువులు యూద రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎర్శిలేము నివాసుల ఎముకలను అందరు అంటే ఎంత మంది ఉన్న గుంపులు తీసుకోండి వారందరి ఎముకల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తర్వాత సమాధుల నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించచ్చు చూడండి వారు ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు విచారణ చేయొచ్చు ఈ నాలుగు విధానాలు మతపరమైన జీవితంలో ఈ నాలుగు విధానాలు కనిపిస్తూ ఉంటాయి ప్రేమించడం ఏం ప్రేమిస్తున్నారు చూడండి వారు ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు విచారణ చేయొచ్చు నమస్కరించచ్చు ఆ సూర్య చంద్ర నక్షత్రం ఎదుట కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి కాబట్టి మతపేరమైన జీవితము ఏ రీతిగా విగ్రహార దిగులు అన్న విషయం ఇక్కడ చూపిస్తున్నాడు నిజంగా బొమ్మలు పెట్టుకోం సరే క్రైస్తవ జీవితంలో విగ్రహాలు ఉండొచ్చు సిల్వ ఉండొచ్చు లేక ఫొటోస్ ఉండొచ్చు ఫోటోలకు దండలు వేయచ్చు క్యాండిల్స్ పెట్టచ్చు దాని మీద ఇవన్నీ విగ్రహాల విగ్రహానికి సాదృశ్యమే ఓ రీతిగా చెప్పాలంటే కానీ పాద వికటించిన కృతమైన దేనికి సంబంధించింది అది బొమ్మలకు సంబంధించింది కాదు అవి కూడా ఆత్మీయంగా మారిపోయినాయి కాబట్టి దేనికి ఇప్పుడు విగ్రహ ఆరాధన అంటే ఏంది ఆ విగ్రహానికి నువ్వు చాలా ప్రాధాన్యత ఇస్తున్నావు బయట ఎక్కడ బొమ్మ పెట్టి ప్రాధాన్యత ఇవ్వడం కాదు అది నీ హృదయం ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి విగ్రహం అనేది నీ హృదయంలోకి వచ్చింది పాత కాలంలో బయట పెట్టుకున్నారు సరే ఇప్పుడు కూడా బయట పెట్టుకుంటారు కొంతమంది మతస్థులు రకరకాల మతాలలో ఇళ్లలో పెట్టుకుంటారు మదరాలలో పెట్టుకుంటారు కానీ యుగ సమాప్తిలో పాతని గతించి కృతమైన అంటే అది హృదయంకి సంబంధించింది అంటే వాటికి నీ హృదయంలో బహుగా విలువనిస్తున్నావు నువ్వు ప్రభు కంటే ఎక్కువ వాటివి విలువనిస్తున్నావు కాబట్టి అవి విగ్రహం అయిపోయినాయి అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం విగ్రహం అయిందంటే సర్పంలు తేళ్లు గొప్ప జనము వాళ్ళంతటా అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఒకడు పొగురుకోవడం ఒకడు మెచ్చుకోవడం సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెను అవి కూర్చుం కూ కూర్చబడకయు భూమి మీద పెంట వలె అంటే ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాడు అప్పుడు నేను తోలివేసిన స్థలంలన్నిటిలో మిగిలిన ఈ చెడ్డ వంశము కాబట్టి మతపరమైన జీవితము చెడ్డ వంశంతో పోల్చబడింది శేషించిన వారందరూ జీవములకు ప్రతిగా మరణంను కోరుదురు తగిన వాళ్ళంతా మరణం కోరుతారని చెప్తున్నాడు సైన్లకు అధిపతిగా యహోవ ఇదే ఇప్పుడు చూడండి మరియు యహోవ ఇలా సెలవు నేను కొంచెం స్పీడ్ గా చదువుతాను మీరు ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది అక్కడ ఆగుతాను జాగ్రత్త వినండి వారితో చెప్పుము కాబట్టి యహోవా చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇర్మితో ఇలాగ చెప్పు వాళ్ళతోనేమని మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎరుసలము ప్రజలు ఏల విశ్వాస ఘాతకులై నిత్యము ద్రోహము చేత్యము ద్రోహం చేస్తున్నారు వాళ్ళు ఎల్లప్పుడు వారు మోసంను ఆశ్రమ చేసి తిరిగి రామని ఎలా చెప్తున్నారు నేను చెవి వారి మాటలు వినియారు పనికి మాటలు వారు వారు ఆడుకు వారు ఆడుకు వారు ఆడుకొనిచున్నారు నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనం నుంచి పశ్చాత్తపడన వాడు వాడు లేడు ఒక్కడు కూడా లేకపోయాను యుద్ధము నాకు చెరబడు గుర్రంలో వలే ప్రతి వాడును తనకిష్టమైన మార్గం నాకు తిరుగుచున్నాడు జగ్రంథుల చూసాం గుర్రాలకు సంబంధించినవి అవన్నీ కాబట్టి ఇవన్నీ మతపరమైన జీవితాలే తిరిగి తనకిష్టమైన మార్గంలో తిరుగుచున్నారు కానీ మనకిష్టమైన మార్గం మన నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన ఒక్కడే మార్గం ఆయన మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టమున్న మార్గంలో మూడు గుంపులని చెప్తుంది ఇక్కడ తర్వాత చూడండి ఇప్పుడు చూడండి తిరుగుచున్నారు ఆకాశములకి ఎగురు సంకుపడి జగ్రగ్రంథాలు చూసిన మనం దీనికి సంబంధించి ఆకాశములకి ఎగురు సంకుబుడి కొంగళను అయితే నా ప్రజలు యహోవా న్యాయ విధిని ఎరుగరు మర్చిపోయారు ఎరగరు వాళ్ళు ఎప్పటికెరగరు మేము జ్ఞానులం అనియో యహోవ ధర్మశాస్త్రము మా యొన్నో మీరు ఎలా అందరు నిజమే గానీ నిజమే గాని శాస్త్రుల కళ్ళకములు అబద్ధముగా దానిని అపార్తము చేయించినది జ్ఞానులు అవమానం నిందిన వారై వారు విస్మయం చిక్కబడి ఉన్నారు కాబట్టి అందరు చిక్కబడతారు వారు ఆయన వల వేసినప్పుడు చిక్కబడతారు వారు యహోవ వాక్యం నిరాకరించి వారికి ఏ పాటి జ్ఞానం కలదు గనుక వారి వార్యలను అనులను అప్పగించును వారి వారిని జయించి వారి పొలములను అప్పగింపును అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు చరవ ఇప్పుడు చూడండి ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు వంచకులు అంటే మోసం చేసేవాళ్ళు ప్రవక్తలు యాజకులు అందరూ వంచకులే యుగ సమాప్తికి వచ్చే ఆ రీతిగా తయారైతుందని చెప్తున్నాడు తర్వాత సమాధానము లేని సమయమున సమాధానము సమాధానం వారు చెప్తున్నారు కాబట్టి ఈరోజు చూస్తున్నాం సేవం జీవితంలో అందరూ సమృద్ధిగా దేవుని ఆశించు నీకు అపాయం రాదు నీకు సమాధానమే ఉంటదని చెప్తున్నాడు కానీ సమాధానం లేదు ఎక్కడ కూడా సమాధానం లేదు మీరు చూస్తున్నారు గవర్నమెంట్ సిస్టమ్స్ కొలాబ్స్ అవుతున్నాయి పొలిటికల్ సిస్టమ్స్ కొలాబ్స్ అవుతున్నాయి పొలిటికల్ పార్టీస్ కొలాబ్స్ అవుతున్నాయి భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు ఒక దేశం మీద ఒక దేశం న్యూక్లియర్ బాంబ్స్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే మొత్తం మంట కదా కరిగిపోతుంది లోకమే నా జనుల గాయమును పై మాత్రమే బాగు దురు తాము ఏమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపలసి పడవలసి వచ్చను గాని వారి ఏ మాత్రమును సిగ్గుపడరు అంత కఠినంగా తయారైనారు అవమానం వారికి తోచనే లేదు గనక పడిపోవు వారిలో వారు పడిపోదురు నేను వారిని విమర్శ కాలమున అంటే తీరు కాలంనా వారు త్రొట్టిల్లుదురని యహువా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు చూడండి పదమూడవ వచ్చిన దేనికి సంబంధించింది ఇక్కడ నేను కొంచెం ఆగిపోతాను ఇక్కడ తర్వాత ద్రాక్ష ఫలములు లేకుండునట్లు ద్రాక్షట్లు అంటే క్రైస్తవులకు సాదృశ్యం అని మీకు తెలుసు యువహాన్ సువార్తకు వచ్చినప్పటికి పదిహేను మనం చూస్తాం నేను ద్రాక్ష తీగలు మీరు అన్నాడు కాబట్టి ద్రాక్ష ద్రాక్ష తీగలు ద్రాక్ష పండ్లు క్రైస్తవులకు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ద్రాక్ష ఫలములు లేకుండాను అంజరూపు చెట్టున అంజరూపు ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయించున్నాను ఆయననే కొట్టివేయబోతున్నాడు తర్వాత వాటి మీదికి వారిని నేను అలాగనే పంపుచున్నాను కాబట్టి గొప్ప జనం మీదకి ఎవరిని ఎవరు పంపిస్తున్నారు దేవుడే పంపిస్తున్నాడు నేనే వారిని పంపిస్తున్నానని చెప్తున్నాడు శత్రువులని ఎవరు ఆ శత్రువులు ఇప్పుడు మీకు కొంచెం తర్వాత కనిపిస్తారు మీకు వారి మీదికి వచ్చి వారిని నేను అలాగ పంపుతున్నాను ఇదే యహోవాకు మనం ఎలా కూర్చుని ఉన్నాము మనము పోగుబడి ప్రాకారము గల పట్టణంలోనికి పోదాము అక్కడనే చచ్చిపోదాం అని రండి యహోవోయమలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధంగా మనము పాపం చేసినందున మన దేవుడు యహోవా మనకు విష జలమును కాబట్టి మాసి మాసి అది విష జలము అయితే బిటర్ అని అక్కడ గాలన ఉంది వాటర్ ఆఫ్ గాల్ ఉంది ఇంగ్లీష్ బైబుల్లో అంటే చేదు చిరక చిరక అంటాం ఏ స్లోకి అందించిన చిరక కాబట్టి యేసు ప్రభు చేదు చిరక మన కొరకు అనుభవించిండు వీళ్ళు ఆయన మరణాన్ని వమ్ము చేసిరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని చెప్తుండే ఈ వాక్యం ఇది మనకి హింసలో చేపడు చూపించింది ఆయన తిరిగి మరణించాడు మన పాపం గురించి ఒకేసారి ఆయన మరణించిండు కానీ ఆయన మరణాన్ని వంబు చేసిన మతపరమైన జీవితము వాళ్ళందరూ హత సాక్ష్య కావాల్సి వస్తుంది అప్పుడు ఇక్కడ విషజలం వాళ్ళు అవుతున్నారు చేదు ఇంగ్లీష్ అయితే చాలా క్లియర్ గా ద వాటర్ ఆఫ్ గాలని ఉంది కదా ఇంగ్లీష్ వైబులో చూస్తే తెలుస్తాయి గాలని ఉంది కదా వాటర్ ఆఫ్ గాలని ఉందా పద్నాలుగు అవ్వచ్చు చివరిగా యహోవా మాకు విషజనమును త్రాగించున్నాడు కాబట్టి గొప్ప జనం అప్పుడు అనుకుంటారు మనకి తప్పది మనం చేసిన తప్పుకి మనం చేసిన పాపాలకి మనం మరణించక తప్పదని అప్పుడు ఏమన్నది వాటర్ ఆఫ్ దాల్ అంది కదా టు డ్రింక్ కరెక్ట్ కాబట్టి మనం తప్పు చేసిన వాళ్ళం మనం పాపం చేసిన కాబట్టి మనం ఆయననే మనకి విషజనాన్ని త్రాగిస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి మూడవ బూర ఊదినప్పుడు విషజలం గురించి మనం అక్కడ చూసినాం చాలా దీర్ఘంగా ఇక్కడ ఇంకా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఎవరు ఎవరు విషజలాన్ని తాగింపజేస్తారు దేవుడే తాపిస్తాడు అని చెప్తున్నాడు ఎందుకు తాపిస్తాడు వాళ్ళు ఒప్పుకుంటారు మేము చేసిన తప్పని మేము ఇంతకాలం చేసిన తప్పులు పాపములు మాత్రం సరైనవే ఈ శిక్ష అని అప్పుడు ఒప్పుకుంటారు అందుకే మా పాపాలు క్షమించినైనా మేము ఎవరు చెప్పినా ఈ వాక్యాలు వినలేదు అని అప్పుడు పశ్చాత్తపడి అప్పుడు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తున్నారు అప్పుడు గొర్రె పిల్ల రక్తంలో వాళ్ళ వసాలు గుతుకున్నారనేసి బాప్ యోహాన్ భక్తులు మనకి ఆ విషయానికి దూత జ్ఞాపకం చేస్తున్నారు యోహన్ భక్తులు వీళ్ళందరూ ఎవరు లెక్కకు మించిన వారు గొప్ప జనము గొప్ప సంఖ్యలో ఉన్నారు అంటే తెలని వస్త్రులు ధరించిన వాళ్ళు అంటే వీళ్ళందరూ మహాశ్రమల నుండి బయటకు వచ్చేవాళ్ళు హతాసాక్షులై గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వసాలను ఒత్తుకొని వచ్చిన వాళ్ళు అప్పుడు నుండి కాబట్టి ఇవన్నీ మహాశ్రమలు ఇక్కడ ఉన్నాయనే విషయానికి జ్ఞాపకం చేస్తాడు ఇప్పుడు చూడండి కొన్ని ఇంకా ఎందుకంటే ముద్రలు విప్పేవాడు మన ప్రభుయే కాబట్టి ఆయన విప్పుతున్నాడు నువ్వు గ్రహించాల ఆయన విప్పే టైంకి నీ మైండ్ క్లోజ్ గా ఎందుకంటే ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇస్ఫలు ఆయన విప్పే టైంకి క్లోజ్ అయిపోయినాయి వాళ్ళ మైండ్స్ వాళ్ళ కళ్ళు మూడు అందుకే రోగుల రాష్ట్ర పత్రిక చూస్తాము ఈ యుగ దేవత వారికి గుడితనం కల్పించింది అన్నాడు గుడితనం కల్పిస్తే చూడలేరు వాళ్ళు కాబట్టి యుగ సమాప్తిలో ఇవి నెరవేరే టైంకి మనకి కూడా గుటితనం కల్పిస్తే గుడ్డితలను తెచ్చుకుంటున్నాం మనం మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఇవి చూడలేరు మనం అందుకే అందులోంచి బయటకు వేసిన వాళ్ళం అందుకే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాడు ఆయన ఓపెన్ చేసే టైంకి క్రైస్తవులందరూ ఐశ్వర్య బోధలో మునిగిపోయిన గుడ్డెలు మనం ఐశ్వర్యం అక్కడ సంపాదించుకోవాలి ఇక్కడ కాదు కానీ ఇక్కడిని సంపాదించుకోవాలనేసి వాళ్ళు బోధిస్తారు వాళ్ళు దానికి అంటుబడి అంటుకొని ఐశ్వర్యానికి బానిసలు ఐశ్వర్యం అనేది ఒక ఆత్మ కదా బయలాత్మ బయలాత్మ ఐశ్వర్యానికి సంబంధించింది బయలుదేవి ఎందుకు పూజించారు అంటే ఐశ్వర్యం వస్తుందని పూజించారు బయలుదేవత అంటే వెదర్ గాడ్ అంటారు వెదర్ గాడ్ వెదర్ గాడ్ అంటే వెదర్ అట్లవా వాతావరణకు దేవత నచ్చుకు సమృద్ధిగా పంటలు పండుతాయి వెదర్ గాడ్ ని పూజిస్తే మనకి వర్షాలు బాగా కుమ్మరిస్తాడు సస్యశామాలంగా ఉంటది బాగా పంటలు మనం సమృద్ధిగా సంపాదించుకోవచ్చు ధనికులంగా వచ్చు ఇదంతా ప్రాస్పెరిటీకి సంబంధించిన బోధ కాబట్టి ఈ రోజు బయలుదేవత లేదా బయలుదేవత అదే కదా ప్రాస్పరిటీ సంబంధించిన బయలుదేవత అప్పుడు నిజంగా బొమ్మను పెట్టుకుని పూజించారు ఇప్పుడు ప్రాస్పరిటీని పూజిస్తున్నారు దానికి ఎంతగానో ప్రాథమికస్తున్నారు ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు కష్టపడుతుంది ఈ లోకం డబ్బు గురించి ఐశ్వర్యం గురించి మనం దేని కష్టపడుతున్నాం ఈ సత్యం గ్రహించడం కొరకు కాబట్టి ఆయనకు విరోధంగా మనం పాపం చేసినందున మనము విషజలం తాగాల్సి వస్తుంది అని చెప్తున్నారు గొప్ప తర్వాత ఎంతగా ఓపెన్ చేసినా చూడండి ఈరోజు చాలా విషయాలు సాయంత్రం నేను చదువుతుంటే నా మైండ్ ఎంతగా ఉత్తేజపడుతుందో ఇవన్నీ వాక్యాలు జానిస్తుంటాయి ఇప్పుడు పదహారు వర్షంలో దాని నుండి వచ్చి గుర్రముల బుసలు వినబడను ఎంతమందికి తెలుసు దాను గురించి దాను అంటే సర్పము అన్న మీనింగ్ ఉంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే కదా దాను అంటే సర్పానికి సాదృశ్యం దాను నుండి వచ్చి అంటే సర్ప సంపన్ సర్ప సంబంధులు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దాని నుండి వచ్చేవారి గుర్రంలు అంటే ఈ గుర్రంలు కూడా సర్పంలకు సాదృష్టంగా ఉందని చెప్తుంది వాక్యం మనం కొంతకాలం క్రింద జనించం జగ్రంథాలు జరించడం గుర్రాలకు సంబంధించిన బోధలో అవి సర్పంలకు సాదృష్టంగా ఉన్నాయి అవి బుసలు కొడతాయి గుర్రాలు బుసలు కొడతాయా గుర్రాలు బుసలు కొడతాయా అంటే అవి పరిగెత్తినప్పుడు బాగా గాలి గెలుస్తాయి కదా ఆ గాలి గెలిచినప్పుడు బుసలు కొట్టినట్లున్నాయి సాధారణంగా అయితే సర్పం బుసలు కొడుతుంది కాబట్టి దాను అంటే కూడా సర్పమే దాని నుంచే వచ్చే ఈ గుర్రాలు కూడా బుజలు కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి చాలా క్లియర్ గా ఓపెన్ అవుతున్నాయి ఇవన్నీ విషయాలు మన కాలంలో వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతా కాబట్టి సర్పములు ఒక్కసారి వచ్చి పడ్డాయి అంటే వారు వచ్చి దేశమును అందులో యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించే వారిని నాశనం చేదురు తర్వాత ఇప్పుడు చూడండి ఏడవ వర్షం పదిహేడవ వర్షంలో నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను ఎవరు పంపిస్తున్నారు చెప్పండి సర్పంలోని ఎవరు పంపిస్తున్నారు ఓపెన్ అయిపోయింది ఇంతకాలం మనం చూసినాం దేవుడే ఇది యహో వల్లనే కలిగినని మనం చెప్తున్నాం గానీ డైరెక్ట్ వాక్యం ఎక్కడ చూస్తున్నాం ఇక డైరెక్ట్గా ఉంది ఎవరు పంపిస్తున్నారు ఆయన పదిహేడు వర్షాలు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మల్ని ఖర్చును వాటికి మంత్రము లేదు అంటే వాటి కరు వాటి కాటు నుంచి ఎవరు తప్పించుకోలేడు ఏ మందు ఉండలేదు అరుణుల మందుల కాన్సెప్ట్ లేదు కదా మంత్ర మంత్రాల ఇష్టాలు అరుణ్ దగ్గర నువ్వు ఎక్కడ పోయినా ఆ కాటు నుంచి విడదమలేవు అంటే ఎవడు నిన్ను కాపాడలేడు ఎందుకంటే పంపిస్తే వాడిని నేనే కాపాడేవాడిని నేనే నేనే పంపించినప్పుడు నేను ఇంకోడు కాపాడతాడు అందుకే మనం చూసినాం లూకాసు వార్తలన్నా ఈ రాయి మీద ఎవడు పడతాడో వాడు ముకల్ తునకల్ తునకల్ కానీ ఆ రాయి మీద పడితే తుత్నీ లౌననుంది అది ఏసు ప్రభు ఆ రాయి ఆ బండశ్రభు ఎవడైతే ఆ బండీద పడతాడో వాడి హృదయం పగులుతుంది పెరగాల ఈ ఆయన ఆయన నీకు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఆయన మీద పడాలా ఆయన తిరుగు వచ్చిన మీద పడితే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ కాబట్టి రక్షించేవాడు ఆయన ఏస్ ప్రభు ఆయన నుంచి నువ్వు తప్పించుకొని పోతే నేను ఇంక కూడా రక్షించాలా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి నేను మిడినాగులను మీలోనికి పంపుచున్నాను అవి మేము ఖర్చును వాటికి మద్రం లేదు ఇదే యహో వాకు ఎందుకు ఇంతగా చేస్తుండో పద్దెనిమిదవ వర్షం నా గుండె నా లోపల సమస్యలైనది ఇది ఇర్మియా ప్రార్థన ఇప్పుడు ఇర్మియా చూడండి ఇక్కడ లక్ష మందికి సంపాదించిన విషయం ఎప్పుడు ఒక సిం ఒక సింగిల్ వచనము లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించినదే కనిపిస్తుంది మొదటి మూడు గుంపుల గురించి చెప్పబడుతుంది గొప్పజనం గురించి బాగా చెప్పబడుతుంది కానీ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించింది ఒకటే అట్లా లైట్గా వదిలేసిపోతారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయనలో ఉన్నాం కాబట్టి మన గురించి స్పెషల్గా ఆడ చెప్పడం లేదు ఆల్రెడీ మనం అందులో దా దాచిపెట్టబడ్డాం ఆయనలో కాబట్టి నా గుండె నా లోపల సమస్యలు ఇచ్చినది అంటే ఇర్మియా ప్రార్థన జీవితం ఎట్లా ఉంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఆయన ఎంత వేదన కలిగిన వాడు గురించి నేను దేని చేత దుఃఖోప శాంతి నందుదును నా దుఃఖం నుంచి నాకు ఎవడు విలుదే కల్పిస్తాడు ఈ దుఃఖం నుంచి నాకు ఎవడు సమాధానం కల్పిస్తాడు యహోవా సియోనులో లేకపోయేనా సియోను అంటే లక్ష నలభై సాదృశ్యం ఎరుసలేం అన్నా యూద సాదృశ్యం ఆమె రాజు ఆమెలో లేకపోయేనా ఏలో లేడు అక్కడ అని బహు దూర దేశం నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది ఎందుకు వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కబము తెప్పించి ఇప్పుడు అర్థం చేసుకున్నారా మాయా రూపములు విగ్రహములని వాళ్ళు ఆశ్రయించుకున్నారు కాబట్టి దేవుని కోపం తెచ్చిండ్రు ఈ రోజు మతపరమైన జీవితం ఏం తెలుసా వాళ్ళ కల్పితములు వాళ్ళ బోధలు వాళ్ళ వాళ్ళు తీర్మానించుకున్న ఆరాధన విధానములు ఎవరైనా చూసిన వారి దేవతలకు వారు మీ దేవునికి మీరు చేయొద్దు వాళ్ళు చేస్తున్నారు ఈరోజు మతపరమైన జీవితం వారు తన తమ పిల్లల్ని బలి అర్పించారు బయలుదేవతకి ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలయ్యుండి కనానీయుల దేవతలకు అమోరీల దేవతలకు వాళ్ళ పిల్లల్ని అర్పించారు బయలుదేవతకి వాళ్ళ పిల్లల్ని అర్పించారు ఈరోజు అర్పిస్తలేరా పిల్లలకు మీకు తెలుసా పిల్లల్ని ఎట్లా అర్పిస్తారో మతపరాని జీవితంలో విగ్రహాలకు అర్పిస్తారు ఆత్మీయ దృష్టిని చేసుకోండి ఎప్పుడు పిల్లలు ఆనందిస్తారు పండగలు వస్తాయి క్రిస్మస్ పండగకి అర్పిస్తారు క్రిస్మస్ చెట్టుకు అర్పిస్తారు ఈస్టర్ ఎగ్జిస్ కి అర్పిస్తారు ఈస్టర్ ఈస్టర్కి ఎగ్గులు పెడతారు మీకు తెలుసు అది చర్చిస్తా ఎప్పుడైనా చూసారు మీరు మీ చర్చిలో ఉండకపోవచ్చు ఏమంటారు ఈస్టర్ పండగ వస్తే పెద్ద పెద్ద పెద్ద పెద్ద రంగుల రంగుల గుడ్లు వాటికి డెకరేషన్ చేసి వాటికి పెయింట్స్ పూసి మంచి మంచి బొమ్మల్లాగే వేసి వాటిని అక్కడక్కడక్కడ దాచి పెడతారు పిల్లలు పోయి వాటిని వెతుక్కోవాలా ఈస్టర్ పండగ రోజు సండే స్కూల్ తర్వాత పిల్లలు పోయి వాటిని వెతుక్కొని ఒక్కొక్కటి పెద్ద పెద్ద ఎగ్జు సంపాదించుకుంటారు అవి ఏంటి చాక్లెట్ ఎగ్జు ఇట్లాంటివి అన్నట్టు అవి తీసుకొని పోతారు ఎంతో ఎంతో ఆసక్తితో ఎగ్జు దేని సాధన చెప్పండి ఆత్మీయాలను అర్థం చేసుకోండి రే ఎగ్ లో అంత పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సరే దానికి అది డిఫరెంట్ డిష్ అది మంచిగా ఆహారం తినడానికి ఒక ఒక డాక్టర్ అంటాడు బ్రేక్ఫాస్ట్ లో కంపల్సరీ మూడు ఎగ్జు తినాలంట మనం రోజుకి బాయిల్ డేర్ కానీ ఆమ్లెట్స్ గానీ బాయిల్డ్ ఆమ్లెట్ అని చెప్పిండు ఆయన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం చాలా ఫేమస్ డాక్టర్ ఉండే ఆయన సడన్లీ యాక్సాక్ట్ గా చనిపోయాడు దాని తర్వాత ఆ ఫుడ్ గురించి పరిచిపోయాడు త్రీ ఎగ్స్ తినాలా దాని తర్వాత ఈ పిండి పదార్థాలు ఏవి తినద్దు ఎగ్స్ మటన్ చికెన్ అట్లాంటిది తర్వాత ప్రోటీన్ దాని తర్వాత చీజు బటరు తర్వాత ఆకుకూరలు అంతే మళ్ళా భూమిలో కాసే గడ్డలు అవి తినద్దు అన్నాడు ఆయన దగ్గరికి పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా యాక్టర్స్ ఆయన పెద్ద డాక్టర్ అయినా అది ఎవరికి కొన్ని వందల పేషెంట్స్ వచ్చేటట్టు పేషెంట్స్ ఎవరు అంటే ఫిట్నెస్ పేషెంట్స్ అన్నట్టు ఎవరికైతే బాడీ ఫిట్ కావాలో ఎవరికైతే లావు ఉన్నారో విపరీతంగా స్థులం వాళ్ళు అక్కడ పోయి ఆయన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఆయన ట్రీట్మెంట్ ఏంది ఏ ఆహారం తినాలి ఎట్లా తినాలి ఎన్ని క్వాంటిటీస్ తినాలి అది ట్రీట్మెంట్ ఆ దేశాలలో పేషెంట్స్ అట్టుంటారు పేషెంట్ అంటే మన దేశంలో రోగి కదా వాళ్ళ దేశంలో పేషెంట్ అంటే మంచి లావ్ ఉంటాడు కానీ వానికి బరువు ఎక్కువ అయింటది శరీరము ఫిట్గా ఉండకపోవచ్చు అది వాడు కూడా పేషెంట్ అన్నట్టు ఓ పేషెంట్ ఎట్టుంటుందా సార్ నేను వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్లో హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలా నేను వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ పరిగెత్తలేకపోతున్నా వన్ మినిట్ సెవెంటీ సెకండ్స్ అవుతుంది నాకు ట్రీట్మెంట్ అని పేషెంట్ మీకు అర్థం వస్తుందా పేషెంట్స్ అంటే ఎట్లుంటారు వాళ్ళ దేశాలలో ఫారిన్ కంట్రీస్లల్లో పేషెంట్స్ అట్లుంటారు మన దేశంలో ఫారిన్ కంట్రీలలో పేషెంట్స్ ఎట్లుంటుంది తెలుసా ఎన్నో కేసులు నేను చూసినా గారు చెప్తున్నా భారపడతారు కొట్లాడుకుంటారు కదా కొట్లాడుకున్నాక డాక్టర్ జరిగిపోతారు డాక్టర్ జరిగిపోయి డాక్టర్ నాకు మా భార్యకు పడతలేదు డాక్టర్ అంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు పేషెంట్స్ వాళ్ళు ఇద్దరు మంచిగుంటారు భార్య పడతలు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మెంటల్ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లం కూడా డాక్టర్స్ ఉంటారు అక్కడ తల్లిదండ్రులతో కొట్టాడతారు పిల్లలు పిల్లలు అక్కడ పోతారు కౌన్సిలింగ్ సెంటర్ అక్కడ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తారు అర్థం అవుతుందండి ఆ దేశాలలో పేషెంట్స్ అంటే అట్లా ఉంటారు కాబట్టి ఈ అడ్కిన్స్ రాబర్ట్ అడ్కిన్స్ అనే డాక్టర్ ఆయన సజెస్ట్ చేసేది మీ మీ ఆహారంలో ఎట్టి పర్సెంట్ పిండి పదార్థాలు ఉండొద్దు అని 25 ఫైవ్ థర్టీ ఇయర్స్ క్రితం చెప్పిండ రోజు ప్రపంచం అంతటా దాన్ని పాటిస్తారు ఎందుకంటే పిండి పదార్థాలు తినడం వలన అన్ని రోగాలు వస్తాయని నేను పోయిన వారం ఒక లెక్చర్ ఇచ్చిన మెడికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కేవలము ఒకటే కారణం అన్ని రోగాలకి ఒకటే కారణం డయాబెటీస్ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ లాస్ ఆఫ్ మెమరీ ప్రాబ్లమ్స్ ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి వచ్చే సమస్య కేవలం ఒకటే కరణం ద్వారా అది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలు అంటే ఏంటి బియ్యము గోధుమలు ఇవన్నీ తీపి పదార్థాలు పిండి పదార్థాలు అంటే తీపి పదార్థాలు పిండి తీయాలవుతుంది బాడీలో పోయినాక షుగర్ లాగా మారుతుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోయి అవయవాలు అన్నీ దెబ్బతింటా ఉంటాయి అది ఆయన వాళ్ళు అనుకుంది ఈరోజు ప్రపంచమంతటా పిండి పదార్థాలు తొలగిస్తారు అప్పుడు ఏమవుతుంది బిజినెస్ బిజినెస్ దెబ్బతింటాయి ఎందుకంటే బిజినెస్ అంతా పిండి పదార్థాల మీద చేస్తారు కదా బేకరీ అంతా పిండి పదార్థాలే కదా బ్రిటానియా కంపెనీకి ఏం కావాలా పిండి పదార్థం లేదు అవన్నీ అవన్నీ ఏమవుతాయి అయితే వాళ్ళు ఏం చేస్తారని మీకు చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు సార్ కొంతమంది ఫేమస్ డాక్టర్ అని కొనేస్తారు వాళ్ళతోని టీవీలల్లో అక్కడిక్కడ లెక్చర్స్ ఇప్పిస్తారు ఏమని చెప్తారంటే అది తప్పు బోధ ఆ విధానాలు తప్పు పిండి పదార్థం తీసుకోకపోతే మీకు ఎనర్జీ రాదు శక్తి రాదు అని పిండి పదార్థాన్ని ప్రోత్సహించే వీడియోలు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారని ప్రపంచంలో జరుగుతుంది అది ఈ రోజు వరకు కూడా ఈ మందు మంచిది ఆ మందు మంచిది ఇది తినొద్దు అద్దు ఇది తినాలా అని బిజినెసెస్ కి సపోర్ట్ చేసేది ఇప్పుడు ఉదాహరణకి పెప్సీ కోప్ సాగద్దు చెప్తారు ఎందుకంటే అందులో ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది వన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది పెప్సీలో అంటే ఎన్ని స్పూన్లు ఒక స్పూన్లో టెన్ గ్రామ్స్ అనుకో షుగర్ గ్రామ్స్ అంటే పదిహేను చెంచాలే పదిహేను చెంచాల షుగర్ తాగతే ఎవరు ఉంటుంది అది బాడీలో అంటే అర్ధపావ్ అంటే హండ్రెడ్ అదే అంటే సెవెంటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ తింటే నీ కణాలు ఏం కావాలా జీవ కణాలు చేరడంలో గద్దరుగాలం కావాలంక్షన్ ఒక డాక్టర్ చెప్తున్నాడు మొత్తం ఒక పెప్సి బాటల్ తాగితే రెండు గంటలు నీ రోగ శక్తి షట్ డౌన్ అయిపోతుంది బాడీలో రెండు గంటలు ఆ రెండు గంటలలో రకరకాల రోగాలు నీ మీద అటాక్ చేయవచ్చు అంటున్నాడు అది తాగడం వలన కోక్ పెప్సీ తాగడం వలన సరే అవి మనం తాగుతామా తాగలి కదా ఎండాకాలం కూడా తాగావా చల్లగుంటుంది స్ప్రైట్ కూడా తాగుతుంది మరో చూ స్ తాగుతాం మీటింగ్ పోతే తాగుతాం కదా సరే వాళ్ళు తాగారు ఇంకా రేపటి నుంచి తెలిసిపోయింది కదా తెలిసే ఒకటినండి తెలిసేంత వరకు తాగుతాం తెలిసినాక తాగుతామా తెలిసినాక తాగితే నిర్లక్ష్యం అన్నట్టు అంటే సవాల్ చేసినట్టు దేవుడి వాక్యాన్ని సవాల్ చేస్తే ఖచ్చితంగా శ్రమ ఇప్పుడు ఇదంతా సవాల్ చేసిన సార్ కేసు లేవని అవును నేను కూడా చూసిన డైట్ కోక్ అంటారు అండి డైట్ కోక్ అంటారు డైట్ కోక్ ఇంకా డేంజర్ ఎందుకంటే అందులో ఆస్పర్టేమ్ అనే పదార్థం ఉంటుంది ఆస్పర్టేము సాక్రీన్ జైలిటాల్ ఇవి ఆల్టర్నేటివ్ షుగర్స్ అంటారు వీటిని ఆస్పర్టేము జైలిటాల్ తర్వాత సాక్రీన్ సాక్రీన్ అంతకుముందు వాడేటోళ్ళు చిన్నప్పుడు పండ్లు టొమాటోళ్ళు అదేదో మంజన్ పౌడర్ వచ్చేది ఇట్లా కట్ చేసుకుని ఇటు ఇట చేసుకొని ఇట్లా రుదెట్టుకోండి పింక్ కలర్ ఉండేది అది పింక్ కలర్ ఉండేది ఇప్పుడు కూడా ఉందా అది ఇట్లా పేపర్ తో ఉంటది కదా ఇట్లా పేపర్ చింపి ఇట్లా కొంచెం కొట్టుకొని పోసి ఇలా చేసుకోండి పింక్ కలర్ ఉండేది అది నేను ఒకసారి వ్యూస్ తయారు చేస్తారు ఆ రోజునలో ఆ వరి పొట్టి ఉంటది కదా మన బియ్యం తవ తొక్క తొక్క తౌడంటారు దాన్ని కాలుస్తే వస్తుంది బూడిదే రఫ్ ఉంటుంది ఆ బూడిదే ఆ బూడిదలో పింక్ కలర్ వేసి సాకరీని కలిపి పన్న పొడి తయారు చేస్తుంది మరి ఘోరం కదా అంటే తెలవకుంటే ఘోరం తెలిస్తే ఉందా ఒకసారి తీసుకురా అందే చూపిస్తాము కొంచెం కొంచెం వేసి కరెక్ట్ అందులో సాక్రీన్ వేస్తుంది అందుకు చెప్తాను చిన్నప్పుడు అందులో సాక్రీన్ పౌడర్ వేస్తుంది తీయగుంటుంది అనేది సాక్రీన్ పౌడర్ తీయద్దు అంటే షుగర్ కంటే చీప్ అన్నట్టు షుగర్ చాలా కాస్ట్లీ కదా అయితే అవి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీక్ అయిపోతుంది షుగర్ పేషెంట్స్కి డాక్టర్ సజెస్ట్ చేస్తారు అవి తినండి మీరు చాయ్ తాగాలనుకో చాయ్ తాగినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకో స్వీట్నర్ అంటారు దాన్ని స్వీట్ ఎక్స్ బ్రాండ్ పేర్ ఒక టాబ్లెట్ అందులో వేసుకోవాలా అది కరిగిపోయినాక తాగండి తీయకుంటుంది కానీ షుగర్ కాదు అది आर्टिफिशियुगर आज वाल हार्ट बीट क्रम हार्ट फेल्यूर्स एनक इवन बिजनेस बिजनेस था? नी हेल्थ को बिजनेस वाड़ प्राफिट को बिजनेस था? नी हेल्थते डबूल का मोसंतने अक्रम विस्तरीद प्रभु मन అక్రమం విస్తరించడం వలన అనేకల ప్రేమ చలానిపోయింది ఏ బిజినెస్ మ్యాన్ కి నీ మీద ప్రేమ ఉండదు ఏ డాక్టర్కి పేషెంట్ మీద ప్రేమ ఉండదు ఏ ఫార్మసిటికల్ కంపెనీకి పేషెంట్స్ మీద ప్రేమ ఉండదు వాడి ప్రేమంతా నీ పాకెట్ మీదనే నీ పాకెట్లో ఎంత ఉంది నీ పాకెట్ల నుంచి ఎంత వాణి పాకెట్లకు రావాలా అదే వాడి ప్రేమ దాని కొరికే వాడు అన్ని తయారు చేస్తాడు ఇరవై ఇరవై వర్షం కోతకాలము గతించున్నది కోత కాలము కోత విస్తారమైనదంటాడు దేవుడు విస్తరించున్నది కదా కానీ ఇక్కడ చూస్తే గతించుతున్నది అంటే ఎండుకు వచ్చేసిన మనం ఇంకా దగ్గర పడేది ఎప్పుడు ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు గ్రీష్మకాలము జరిగిపోయాను మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పు గొప్ప నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను ఇది నీకు సంబంధించిన పోదా నీకు వేదనైంది గొప్ప జనాన్ని బట్టి వాళ్ళ ఏ వేదనను చూసి నువ్వు వేదన పడాలా వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది నీ ప్రార్థన జీవితానికి సంబంధించింది ఇదంతా గుగిలము ఏమయ్యను అక్కడ ఏ వైద్యుడు లేడా నా జిల్లకు స్వసత ఎందుకు కలగకపోయేను పోవుచున్నది స్వసత హృదయానికి సంబంధించింది బాగా అర్థం చేసుకోండి హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కాబట్టి ఫస్ట్ స్వసత హృదయానికి క్యాన్సర్కి కాదు హార్ట్ అటాక్కి కాదు షుగర్కి కాదు ఫస్ట్ స్వచ్ఛత హృదయానికి రావాలా ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోండి ఆయన ఆయన ఆయన దృష్టిలో స్వస్థత హృదయానికి సంబంధించింది అనేసి మనము రిజెక్ట్ చేస్తేనే శరీరానికి కూడా స్వచ్ఛత అవసరం ఆయన స్వస్థ పరిస్థితి ఏడు ఎందుకంటే గుడ్డి వాడిని గుడ్డి వాడిని రోగిని స్వస్థపరచలేదా మూర్చ రోగి వాడిని స్వస్థపరచలేదా ఎంతమంది స్వస్థపరిచింది శరీరానికి కూడా స్వస్థత అవసరం కానీ అన్నిటికంటే ముఖ్యమైన స్వచ్ఛత హృదయానికి సంబంధించింది అక్కడ మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలా స్వస్థతలకు సంబంధించిన బోధలో ముఖ్యం ఈ సంఘంలో అనేకలు రోగగ్రస్తులు ఉన్నారు వాళ్ళ గురించి ప్రార్థించమంటాడు యాపత్రికలు చూస్తాం మనం ప్రార్థించాలా సంఘ పెద్దలు పోయి ప్రార్థించాలా అవన్నీ కరెక్టే ముఖ్యమైన ప్రార్థన హృదయానికి సంబంధించింది నీ హృదయము స్వస్థత పొందాల ఇప్పుడు గొప్ప చిన్న హృదయము రోగగ్రస్తులై ఉన్నది రోగంతో నిండి ఉన్నది అన్న విషయాన్ని వాక్యం వ్యాప్తం చేసింది కాబట్టి ఈరోజు మనము కంటిన్యూ చేస్తున్నాము కొంచెం స్పీడ్గా ఈరోజు వాక్యాన్ని చేసినాం ఎర్మియా గ్రంథంలోనికి తిరిగి వెళ్ళండి పోయిన వరం అక్కడ ఆపేసినాం వాక్యం ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయంలో మనం ఆ వాక్యాన్ని ముగించి ఆపేసుకున్నాం ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం ఎందుకంటే ఆయన ఇవన్నింటినీ విప్పేసి ఇంకా డైరెక్ట్ గా చూపిస్తుండే మనకి వాక్యాన్ని ఇవన్నీ ఓపెన్ అయిపోతున్నాయి ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ అష్టంలో మనం పోయినవారం చూసి అక్కడ ఆపేసుకున్నాము నేను వారికి దేవుడు ఎద్దును దానికి పగటి సూర్యుని రాత్రి వెలుగుకాయ చంద్ర నక్షత్రములను నియమించి దాని తరంగములు ఘోషించినట్లు సముద్రంలో రేపు వాడన ఆ మాట సెలవిస్తున్నాడు సైన్యులకు అతిపెద్దగా యహోవా అని ఆయన పేరు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయినలా ఇస్రాయేల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడను జనముగా ఉండకపోవును కాబట్టి ఈ సూర్య చంద్ర నక్షత్రములు వాటి నియమములు పోగొట్టుకుంటే ఎప్పుడు కూడా నా సన్నిధిలో ఉండవు అని చెప్తున్నాడు గొప్ప జనము మూడు గుంపులు ఈ మూడు గుంపులు వాటి నియమములు పోగొట్టుకుంటే ఏంటో నియమం పోయిన వాటి నియమం ఏంటి ఒరిజినల్ గా ఆది కాలంలో నివసిన వాటి నియమం పగటికి వెలిగి ఇవ్వడానికి సూర్యుని రాత్రి వెలిగివ్వడానికి చంద్ర నక్షత్రం దేవుడు సృష్టించి కానీ అది వాటి నియమం అంటే అవి వెలగాల క్రైస్తవులు ఈ లోకంలో వెలగాల మనమందరము ఆయన వెలుగుని ధరించుకున్న వాళ్ళం కాబట్టి ఆయన వెలుగుని మనము ఈ లోకానికి చూపించాలా నీ జీవిత విధానము నీ ప్రవర్తన నీ నడవడి అన్ని ఆయన వెలుగును చూపించాలా నువ్వు వాక్యం చెప్తే ఆయనని చూపించాలా నిన్నువారు ప్రతి దశలో మనము ఆయననే ఆయననే వెలుగు కాబట్టి ఆయన వెలుగు తెలుసుకున్నాం కాబట్టి ఆయన వెలుగుని ఈ లోకంలో ప్రసరింపజేయాల మనం అది ఒరిజినల్ ప్లాన్ సూర్య చంద్ర నక్షత్రంలో ప్లాన్ ఏంటంటే వెలుగు ఇవ్వడానికే వాటిని వెలికి వాటికి వాటికి మాదిరిగా లేక వాటికి ప్రతినిధిగా మతపరమైన జీవితంలో వీళ్ళు ఉన్నారు ఒకప్పుడు వెలిగింపబడ్డ ఇప్పుడు ఆరిపోయిన వాళ్ళు అని చెప్తున్నాడు ఎందుకు ఆరిపోయినారు వాళ్ళ వెలుగును తీసేసిన వాడే ప్రభు అని అది మనం చూస్తున్నాం రెండు మూడు వారాల నుంచి ఇది ఇది వారం వాళ్ళ వెలుగు ఎందుకు పోయింది నేను వాళ్ళ వెలుగును ఎందుకు తీసేస్తా అంటున్నాడు ఇందాక చూసిన ఇర్మ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో వాళ్ళు విగ్రహాల దేనికి విగ్రహం అయిపోయినారు యాజకులని విగ్రహాలుగా మార్చుకున్నారు సంఘ సంఘాన్ని విగ్రహ నేను మీకు ఎన్నిసార్లు చూపించిన పాత పాత నిబంధనలో మందిరం ఉంది క్రొత్త నిబంధనలో మందిరం లేదు ఇది చాలా కష్టం చెప్పడం వినడం కూడా కష్టమే క్రొత్త నిబంధనలో మందిరం లేదు అది ఆత్మీయమైంది నీ మందిరమై నేనుండగా ఎన్నిసార్లు పాట పాడడం నీ మందిరమై నేనుండగా నాయందుడి నడిపించవా కాబట్టి ఆయన నివసించేది మనుషుల హస్తాల చేత నిర్వహించబడ్డ మందిరం కాదని చెప్పిండే లేదా చేతి పని కాని దాన్ని ఎవరు కడతారు ఆదివారం చేసినాం మనోజ్ బాబు బ్రదర్ వాళ్ళు ఇట్లా కట్టించేవాడవురు కీర్తన గ్రంథం నూట అధ్యాయంలో ఏమని చూసినాం యహోవా ఇల్లు కట్టించనిచో కట్టువాడి ప్రయాసం వ్యర్థం ఇల్లు ఎవరు కడతారు మనం కడుతున్నాం ఇల్లు కట్టించేవాడు వాడు అంటే ఓనర్ ఓనర్ ఇల్లు కట్టిస్తాడు కట్టేవాడు మేస్త్రి నీ గురించి చెప్పినా కదా ఎగ్జాంపుల్ ఏం రవి కడతాడు కట్టించేవాడు మనసు వాళ్ళ చెల్లెల్ చాలా క్లియర్ గా ఉంది కట్టించేవాడు ఆయన కట్టించేవాడు యహోవా నువ్వు ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వు కట్టితే అది నిలబడదు అని ఈ రోజు అంతే ఎందుకంటే పాత నిబంధన కాలపు మందిరాలు లేవు అని చెప్పి పోయినవరం ఆదివారం మనం చూసినాం ఎన్నో మందిరాలు ఉన్నాయి ద టెంపుల్స్ ద టెంపుల్స్ దట్ పీపుల్ ఫర్ అని ఒక బుక్ ఉంది ద టెంపుల్స్ దట్ ఇజ్రైలైట్స్ ఫర్ అంటే వాళ్ళకి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో పాత కాలంలో మీరు ఒక సొలమోన్ మందిరమే అని కానీ సొలమోన్ ముందు ఎన్నో మందిరాలు ఉన్నాయి సిలహు మందిరము ఏలికాల మందిరము దానికి ముందు యాకోబు కట్టుకున్న బేతల్ మందిరము ఎన్నో మందిరాలు ఉన్నాయి కయ్యను కట్టుకోలేదు మందిరం చెప్పండి ఎవరన్నా కయ్యను కట్టుకోలేదా మందిరం బలి అర్పించడానికి హేబెల్ కట్టుకోలేదా మందిరం బలి అర్పించడానికి కట్ కట్టుకున్నాడు ఎంతమంది కట్టుకున్నారు దాని తర్వాత సోమరవులలో మందిరం ఉండే దాని తర్వాత దక్షిణ భాగం ఏరుశలేములో మందిరం ఉండే దాని తర్వాత అది గుడారాంలాగా ఉండేది మందిరము దాని తర్వాత దావిదు కాలంలో గుడారాంలాగా ఉండే దాని తర్వాత తన కొడుకు సొలమును మంచి గంభీరమైన వైవ మందిరం కట్టించుకున్నాడు అది కట్టినాక కూడా యేసువు కాలానికి వచ్చినప్పటికీ సమరయులకి ఆ కొండ మీద మందిరం ఉండేది సమవీళ్ళకి ఇసల్ ఫైర్ మీద ఆయన కుల కొడతారు ఎన్నో మందిరాలు ఉన్నాయి అక్కడ ఎన్నో మందిరాలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో ఈరోజు ఒకటి లేవు అవి ఎందుకంటే మనుషుల హస్తలక్షేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన ఉండడు అందుకే అవి కులగొట్టేసాయి వైభవంగా మందిరం కూడా అంటే సొలోమన్ మందిరాన్ని మరమాత చేసిన హేరో ఎందుకంటే ఇసల్ఫైల మెహు మందిరానికి ఇసల్ ఫైర్ ఎందుకంటే హేరోదు ఏషావు సంతతి లాస్ట్ వితనం హేరోజు హేరో ఏశావు సంతతిలో చివ్వరి వాడు పిల్లలు లేకుండా చనిపోతాడు ఎందుకంటే ఏషవు మీద దేవుడి యొక్క శాపం ఉంటుంది మీరు ఎంత కట్టుకున్నా నేను కొలగొడుతుంటాడు ఉపద్య గ్రంథంలో చూస్తాం ఉపధ్య గ్రంథం ఒక్కటే అదే ఏషావు ఏషావు శయూరు పర్వతాన్ని సంబంధించిన వాళ్ళ వాళ్ళు మేము తిరిగి లేస్తాము తిరిగి కట్టుకుంటాం మీరు ఎంత కట్టుకున్నా తిరిగి కొలగొడతాను అంటాడు దేవుడు కాబట్టి ఈరోజు లేదు అవి ఆత్మీయంగా మారిపోయింది ఈ రోజు ఏషావు సంతతి ఆత్మీయంగా మారిపోయింది ప్రపంచమత కళ అందుకే ప్రతికల చేస్తాము ఏషావు సంబంధించిన విషయం మీలో ఎవడైనా ఏషావులా భ్రష్టుడు అని హెచ్చరిస్తాడు కాబట్టి యుగ సమాధికి వచ్చేపటికి ఏషావు ఆత్మ ఏషావు విత్తనము ఆత్మీయంగా అయిపోతుంది ప్రజల మధ్యలో యాకబు విత్తనము ఆత్మీయంగా అయిపోతుంది ప్రజల మధ్యలో అందుకే మనల్ని యాకబు సంతతి అంటది బైబుల్ యూద మన రోగుల రాష్ట్ర పత్రిక రెండో అధ్యయనం మన గురించి చెప్పబడింది మనం అంతే ఆ అంతరంగ అంత యూదులుగా మర్చబడ్డ వాళ్ళ ప్రభు ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయి రోల్ రివర్స్ అంటారు ఇంగ్లీష్ లో రోల్స్ రివర్స్ అయిపోతాయి అవి రివర్స్ అయినప్పుడు నువ్వు ఎక్కడుంటావు మొదటి వాడు కరపటివాడు అవుతాడు కడపటివాడు మొదటివాడు అవుతాడు ఈ సల్ఫాల్లో మొదటివారు ఇప్పుడు లాస్ట్ అయిపోయినారు మనం కడపటి వాళ్ళం ఉంటుంది ఇప్పుడు ప్రభునందు మనం మొదటి వాళ్ళ ప్రథమ ఫలంగా తయారు తయారు చేసుకోండి దేవుడు మనల్ని కాబట్టి ఈ రోల్స్ రివర్స్ కాకుండా మనం జాగ్రత్త గొప్ప జనం రివర్స్ కాబోతున్నారు సర్పంలో తెలుగు రివర్స్ అయిపోయినాయి ఆల్రెడీ వాటికి వెలుగు లేదు ఆ విషయాన్ని ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ చూడండి కాబట్టి సముద్రం ఘోషించినట్లు సముద్రం రేపు వాడన యోహవా ఆ మాట సెలవిస్తున్నాడు కాబట్టి ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే హీ డివైడెడ్ ద సింది తెలుగులనేమో సముద్రం ను రేపు వాడన చూడండి అందుకే జాగ్రత్తగా మనం ఇంగ్లీష్ బైబుల్ కూడా తీసుకుంటున్నాము తెలుగు కూడా తీసుకుంటున్నాము కొన్ని ట్రాన్స్లేషన్స్లో పోయినాయి పదాలు ఎందుకంటే తెలుగు బైబుల్ డైరెక్ట్ హెబ్రూ భాష నుంచి తర్జమా చేయబడింది తెలుగు బైబుల్ పాత నిబంధన గ్రంథం ఏమో పుస్తకమేమో హెబ్రి భాష నుంచి తర్జమ చేయబడింది కృత నిబంధన గ్రీకు భాష నుంచి తర్జమా చేయబడింది ఇంగ్లీష్ బైబుల్ ఏమో డైరెక్ట్ ఇటాలిక్ గ్రీక్ భాషల నుంచి తర్జమా చేయబడింది అప్పుడు ఆ ట్రాన్స్లేషన్లు ఏమైనా అంటే ఈ పదాలు పోయినాయి ఇప్పుడు ఘోషించడం వేరే డివైడ్ చేయడం వేరే కదా కాబట్టి ఘోషిస్తుందంటే సముద్రం మీద శబ్దం కదది అది శబ్దం చేస్తుంది అలలు వస్తూ భయంకరమైన శబ్దం వస్తుంది సరే సముద్రం మీద అలలు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి సముద్రం దేనికి సంబంధించింది అలలు దేనికి సంబంధించినవి ఇవన్నీ గుడ్డిగా చెప్పబడ్డాయి కావు ప్రతి దాంట్లో వెనక దేవుని యొక్క ఆత్మీయ అనిపింపు ఉంటుంది అలా దేనికి సంబంధించింది అలలు ఘోషిస్తా వస్తాయి అవి ఫోర్స్ఫుల్ గా వస్తాయి సముద్రం మీదకి వస్తా ఉంటాయి అలలు పట్టుకొని కాబట్టి అవి ఆత్మీయంగా చీన పరంగా చెప్పబడ్డాయి కాబట్టి అవి ఏ గుంపుల సాదృశ్యం ఇప్పుడు అవన్నీ నేను జేమ్సాంగ్ నామర్స్ లో క్విక్ గా చూపిస్తాను మీకు చూడండి సూర్యుడు పగటికి వెలుగు చంద్రుడు నక్షత్రంలో రాత్రికి వెలుగు అవి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో ఇంగ్లీష్ లో విచ్ డివైడెడ్ ద సీ వెన్ ద వేవ్స్ దేర్ ఆఫ్ రోర్ అనుంది కాబట్టి ఇవన్నీ విడిపోబోతున్నాయి డివైడ్ కాబోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ ఇప్పుడు అంతకుముందు మనము మూడవ బూర ఊదినప్పుడు చూసినప్పుడు ఇవన్నీ కలిసే ఉన్నాయి ఈ మూడు గుంపులు బాగా కలిసినాయి ఇక్కడ నుంచి చూస్తున్నాము విడిపోతున్నాయి చూడండి అంటే స్లోగా గొప్పజనం తెలుసుకుంటారు ఏదో ఉంది ఇది మోసం కానీ టూ లేట్ అని మేము మినిసాలు అనించినాం అవన్నీ గ్రహించేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఎంత లేట్ అయిపోతుంది అంటే నుంచి లాక్కొని బయటకు రాలేక అని స్థితిలో ఉంటారు ట్రాక్ ఎందుకంటే నేనే వేసిన నెట్టడాడు పోయినవరం వాళ్ళ చేసిన వాడిని నేనే ఆ వలలో ఇరికినాక బయటికి రావడం కష్టం వాళ్ళ వెయ్యకముందు మనం బయటకు వచ్చింటే బాగుండేది కాబట్టి గొప్ప ఎంత చెప్పినా రాకపోతే అలా ఇరికిపోతారు అని కాబట్టి మొదటిదిగా సముద్రం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ థర్టీ టు ట్వంటీలో యామ్ అనుంది వైఏబ్ల్యూఎం అంటే సముద్రము థర్టీ ట్వంట దా ఏంటే ఘోషించడం అనుంది ఇంగ్లీష్ లో రోడ్ అనుంది ఘోషించడం దాని తర్వాత యాజ్ బ్రేకింగ్ ఇన్ నాయిస్ ఈ అంటే అలలు విడిపోతాయి జిష్ణవా దానికి సంబంధించి ఆర్ లార్జ్ బాడీ ఆఫ్ వాటర్ దాని తర్వాత బ్రాకెట్స్ లో ఫెరింగ్ మ్యాన్ అనుంది ఫెర్రింగ్ మ్యాన్ అని ఫెరింగ్ ఫెరింగ్ బోట్ అనంటే ఎప్పుడన్నా విన్నారా ఫెర్రి మ్యాన్ అనేది తెలుస్తా ఫెరీ మ్యాన్ అని విన్నర్ ఎప్పుడన్నా స్కూల్ పిల్లలకు తెలుస్తుంది ఫెర్రీ మ్యాన్ అంటే బోట్ ని నడిపించేవాడు నావికుడు ఎక్కడ చూస్తాను చెప్పండి నావికుల గురించి ధ్యానించాం మనం మొదటి బురలో మొదటి బుర ఊదినప్పుడు నావికుల గురించి మనం ధ్యానించినాం మూడో భాగం ఓడలు నశించిపోయినాయిలే మొదటి బురలో మూడో భాగం ఓడలు నశించిపోయినాయి అవి అప్పుడు చూసినప్పుడు ఆ నావికుల గురించి మనం ధ్యానించినాం కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తుంది సి అంటే నావికులకు సంబంధించి చెప్తుంది ఇక్కడ వాక్యం జేమ్షా నంబర్ చూడకపోతే ఎప్పటి దొరకదు అర్థం ఎప్పటి దొరకకపోయింది మన జీవితంలో దాని తర్వాత అలలు వేవ్స్ ఇంగ్లీష్ లో వేవ్స్ అంటే అలలు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఏముందంటే గా లాల్ హెబ్రి భాషం ఏంటంటే టు రోల్ అంటే తరలిపోవడం తొలగిపోవడం టు రిమూవ్ అంటే తొలగించబడడం డౌన్ క్రిందికి పోవడం దాని తర్వాత రోర్ అంటే ఘోషించడం ఘోషించడం అంటే ఏంది నైన్టీన్ నైన్టీ నంబర్స్ లో హా అనర్థం ఇంగ్లీష్ అది హెబ్రి పదం హామా దీన అర్థం ఏందంటే టు మేక్ ఎ లౌడ్ సౌండ్ అంటే పెద్ద శబ్దం ఘోషించడం అంటే పెద్ద శబ్దం కాబట్టి దానికి సంబంధించింది తర్వాత ఏముంది టు బి ఇన్ గ్రేట్ ప్రమోషన్ పెద్ద అలజడి అంటే అంత కన్ఫ్యూజన్ బబ్బలూని గోపరం కూలినప్పుడు అలజడి అయినది చూసిందా అది యాపకం చేస్తుంది ఇక్కడ అలజడి దాని తర్వాత ట్యూమల్ట్ అంటే అది కూడా అలజడే టు రేజ్ అంటే కోపంతో తర్వాత వార్ అంటే యుద్ధం మూన్ అంటే మూలగడం clamor అంటే అరవడం cry aloud అంటే పెద్దగా ఏడవడం be disquieted అంటే నిశ్శబ్దంగా అవడం ఒకేసారి ఆరుపుల నుంచి అందర్ నిశ్శబ్దంగాపోతున్నారు అన్న విషయం క్యాప్టన్ చెస్తాడు దానంతరత to mourn అంటే దుఃఖం సలపడం అర్థం అవుతుందా గోషించడం అంటే గోషించడం అంటే దుఃఖం సలపడం అంటే దుఃఖంతో నిండిపోతుంది అన్న విషయం ఇక్కడ క్యాప్టన్ చెస్తాడు గొప్పసనం అందరూ శ్రమల పాలైనప్పుడు దుఃఖాన్ని సలుపుతారు ఇందాక చూసినాం కదా నిర్వహి అక్కడ వెళ్తాం ఎనిమిదో అధ్యాయంలో వాళ్ళు అనుకుంటున్నారు ప్రభావం మేము చేసినాం ప్రభు మా పాప మాకు తగిన శిక్ష జరిగింది మేము ఈ యొక్క పట్టణంలో మరణిస్తాం అని తీర్మానించుకున్నారు వాళ్ళు మేము చనిపోతాం ఎందుకంటే అప్పుడు గొంతు మీద కత్తి ఉన్నప్పుడు ఏం చేస్తారు పశ్చాత్త అప్పుడు క్షమాపణ కోరుకుంటున్నారు చనిపోక ముందు మంచిగా ఉన్నప్పుడు కదా కోరుకోలేదు వాళ్ళు ఇంకా చాలా పదాలు ఉన్నాయి మేక్ అ నాయిస్ రేచ్ రోర్ సౌండ్ బి ట్రబుల్డ్ మేక్ ఇన్ ట్యుమల్స్ ట్యూమల్టస్ వి ఇన్ అన్ అప్రోర్ అన్ని దానికి సంబంధించింది అంటే గొప్ప జనం అంతా శ్రమల గుండా వెళ్ళి దుఃఖాన్ని సలుపుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సి డివైడ్ కావడం అంటే అర్థం సి అంటే సముద్రము సముద్రం అంటే గొప్ప మతపరమైన జీవితాన్ని సాదృష్టమని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు మనకి దానిలో నుంచి ఆ గొప్ప జనము వెడిపోయేటప్పుడు శ్రమల గుండా వెళ్తున్నారు అని చెప్తుంది దాని తర్వాత జంసీన్ ఫార్టీ నైన్ ఏముందంటే హోమ్ హెచ్ఓఎఎం దీని అర్థం ఏంటంటే to make an uproar or agitate alajadi alajadi ki sadhamsam dan tarvata destroy nashtaniki sadhamsam andaru nashtaniki konipovatnar ani mana krishna vakyam modati rendu gombulu nashtaniki konipovattai gopajanam andaru semalagunda povtunnaru to make a noise 2000 james song number 2000 lemundante ha mam every padamu din artham endante properly to put in commotion కమోషన్ అంటే అలజడి వీళ్ళంతటి అలజడి గులిస్తాడు దాని తర్వాత టు డిస్టర్బ్ టు డ్రైవ్ అంటే తరలిస్తాడు తోల్తాడు వాటన్నిటి తోల్తాడు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఒక రోజు ఆయన మరణించక ముందు ఈ విషయం మందిరానికి వచ్చినప్పుడు అక్కడ యాజకులు కొంతమంది పనివారికి ఉపజెప్తారు ఏంటి అని సార్ నమ్మడానికి మేకలు నమ్మడానికి పావులను నమ్మడానికి కాసులు మార్చుకోవడానికి రూకాలు మార్పిడి ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆయన వచ్చేసి వాటి అన్నిటిని తరలించండి డ్రైవ్ హీ డ్రోవ్ దెమ్ అవే అని ఉంది అక్కడ గొర్రెలందరినీ అక్కడి నుంచి థర్మేషి ఎక్కడి థర్మేషన్ చెప్పండి ఎక్కడి నుంచి అది ఒక ఆత్మీయమైన దృశ్యాన్ని గ్రహించండి మందిరంలో నుంచి గొర్రెలని ధర్మేషిడ్ అయినా అర్థమవుతుందా బ్లైండ్ గా చనం చాలా కాలం కిందట కానీ ఇప్పుడు అతికితుంది అది ఎందుకు ధర్మేషిడ్ మీరు అవసరంగా వాళ్ళ చేతిలో ట్రాప్ అయినారు నేను డివైడ్ చేస్తున్నా ఎవరి చేతిలో ట్రాప్ అయినారు యాజ్ల చేతిలో మీరు ట్రాప్ అయినారు గొప్ప జనం ఇప్పుడు నేను మిమ్మల్ని డివైడ్ చేస్తున్నా మిమ్మల్ని విడిదిస్తున్నా నేను మిమ్మల్ని పంపిస్తున్నా బయట నుండి వాడు వస్తాడా అరే నా గుర్రె నువ్వు ఇంతకాలం నన్ను పూజించిన నా దగ్గర ఎట్లా పోతావు అని వాడు నీ ఎంట అదే ఈ శ్రమ కాబట్టి ఇప్పుడు చూడండి టు డిస్టర్బ్ డ్రైవ్ డెస్ట్రాయ్ బ్రేక్ కన్సూమ్ క్రష్ డెస్ట్రాయ్ ట్రబుల్ వెక్స్ వాళ్ళు మనల్ని గొప్ప జనాన్ని మనం కాదు గొప్ప జనాన్ని వేధిస్తారు అని ఉంది ఇక్కడ వెక్స్ అంటే విఈఎక్స్ ఇంగ్లీష్ పదం వెక్స్ అంటే వేధిస్తారు నువ్వు అక్కడ పోవడం మానేసం అనుకో ఆ ఫెలోషిప్ కి నీకు ఫోన్ చేసి తిడతారు నీ ఇంటికి తిడతారు నువ్వు ఎక్కడ పోతే అక్కడ తిడతారు ఇది జరిగింది నిజంగా నేను చెప్తున్నా ఈ రోజు కూడా జరుగుతున్నాయి ఒక ఒక ఫెలోషిప్ నుంచి ఇంకొక ఫెలోషిప్ పోతే ఈ పాస్టర్ వాడిని తిడతాడు తిట్టింది గాక దూషిస్తాడు అక్కడికి ఎందుకు పోయినావు అక్కడికి ఎందుకు పోయావు అక్కడ పోతే ఎంత పడం ఇక్కడ ఉంటే ఎంత పడతాం ఇట్లన్నీ శాప పనార్థాలు పెడతా ఉంటారు మనం అట్లా పెట్టాం కదా మీరు ఎక్కడికైనా పోవచ్చు మళ్ళీ అంతా మళ్ళా చివరికి అందరు ఎవ్రీ మంత్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటది ఎవ్రీ రీజన్ కి అక్కడ మంచి బిర్యానీ కూడా దిగుతా ప్రతి చెప్తున్నా మంత్ ఎండింగ్ వచ్చినప్పటికీ ప్రతి రీజన్ లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటాయి పాస్టర్స్ మీటింగ్స్ ఉంటాయి వాళ్ళు ఏం తెలుసా మనం అంతా ఒక్కొక్క అక్కడ ఫ్రెండ్షి ఫ్రెండ్లీగా ఉంటుంది నేను ఎట్లుంటది అంటే నేను కళ్ళార నేను పొలిటీషియన్స్ తో కూడా చాలా మంత్ తిరిగి కాబట్టి నేను చెప్తున్నా పొలిటీషియన్స్ ఏం చేస్తాయి తెలుసా ఈ పొలిటీషియన్ ఈ పాలిటిక్స్ వాడు ఆ పొలిటికల్ పార్టీ వాటిని తిడతాడు టీవీ ముందు టీవీ ముందు ఒకరినొక తిట్టుకుంటారు సాయంత్రం అందరు కూర్చొని పార్టీ చేసుకుంటారు ఏందని అర్థం అంటే ప్రజల కొరకు మనం తిట్టుకుంటాం కానీ మనమంతా ఒక కోవకు చెందిన ఒక గుడి పక్షులమే ఇది వాళ్ళు మాట్లాడుకునే మాట కాబట్టి బక్రయవాడు పిచ్చోడవాడు గొప్ప జ గొప్ప ఎప్పటికైనా బక్రానే మనమంతా బక్రాలు ఎత్తున్నాం మనం మన బకరాలుగా మందికి నేను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాలి నేను ఓట్లు కూడా వేయ నా ఓటర్ ఐడి ఎక్కడ పోయిందో ఎన్ని సంవత్సరాల పోయిందో నాకు తెలియదు నా ఓటర్ ఐడి నంబర్ కూడా నాకు తెలియదు నీ ఐడి కార్డ్ ఏమైనా ఉందా అంటే పాస్పోర్ట్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఆధార్ కార్డు ఉంది ఓటర్ ఐడి ఉందా అడుగుతారు ఓటర్ ఐడీ ఎప్పుడు పోయిందో నాకు తెలియదు ఎన్ని సంవత్సరాల పోయిందో నాకు తెలియదు సరే ఇప్పుడు దాని గురించి వెతకాలా ఓటర్ ఐడి వెతికితే ఓటర్ ఐడీ కార్డు చూసినాక అవును మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొనాలా కదా టూ థౌసండ్ సిక్స్ సాస్టర్ మనం ఎయిట్కి సిక్స్ ఎయిట్ అంటే ఎందుకు వచ్చినామంటే సమయాల గ్రంథం ధ్యానించినప్పుడు సమయాల గ్రంథం ధ్యానిస్తే అప్పుడు మాకు రాజు కావాలని ప్రజలు అడిగితే మీకు ఆల్రెడీ దేవుడు రాజు కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకు రాచి మీకు దేవుడే మీకు రాచు కదా ఇంకొకటి ఎందుకు అంటే లేదు పొరుగు దేశానికి రాజు ఉన్నాడు వాళ్ళు ఎట్లా రాజుని ఎన్నుకున్నారో మేము కూడా ఎన్నుకుంటాం అప్పుడు రాత్రంతా ఏడుస్తాడు ప్రవ్వా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు నేను ఏం చేయాలా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నా నన్ను ప్రవ్వా అంటే పోయి చెప్పు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు వాళ్ళకి రాజుని రాజు వల్ల వచ్చే అనార్థాలు ఏందో కూడా చెప్పు అని చెప్తాడు నువ్వే ఏడుస్తున్నావు వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు కదా నన్ను కదా అప్పుడు నాకు అర్థమైంది ఈ లోకంలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అక్కడి నుంచి తర్వాత బయటకు వచ్చేసినావు అదే వాక్యం లాస్ట్ వాక్యం చర్చలా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎవ్వడికి ఎలక్షన్స్ ఇవ్వడానికి ఓటు ఎందుకంటే ఒకరిని ఓటేస్తే నువ్వు నా ప్రభువి నన్ను ఏలు అందుకు నేను ఓట్ వేస్తున్నా అనేది అర్థం ఎంతమందికి అర్థమవుతుంది ఈ రీతిగా వాక్యం వాళ్ళు ఏమిటంటే నువ్వు ఓటపోతే నీ ఓటింగ్ కూడా వేసుకుంటాడు రెచ్చగొడుతున్నాడు కాబట్టి నువ్వు ఓటు వేయాల నువ్వు ఓట్ మనల్ని ఎన్నుకోవడానికి మనల్ని వెళ్ళడానికి ఒకటి రావాలి కదా రాజు నువ్వు వేసినా వేయకున్నా రాజు వచ్చేవాడు వస్తూనే ఉంటాడు వేస్ట్ అయిపోలేదా నీ ఓట్ అది రెచ్చగొట్టే మాటలు అది సెక్యులర్ థాట్స్ అంటారు సెక్యులర్ థాట్స్ అంటే దేవుణ్ణి దేవుణ్ణి దేవుడు లేడు అన్న దాన్ని సెక్యులరిజం అంటారు ఇంగ్లీష్లో కాబట్టి సెక్యు ఈ లోకం అంతా సెక్యులర్ లోకం అన్నట్టు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఐడియాస్ పనికిరాని ఐడియాస్ అవి మరణాన్ని నడిపిస్తాయి కాబట్టి లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో ఈ సముద్రాన్ని రేకెంతడం అన్న దానికి సంబంధించిన ఒక విషయం లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇవన్నీ దేవుడు మనకి ఓపెన్ చేస్తుండే మన కాలంలో మనం వాటిని ఆసక్తితో రేమతో స్వీకరిద్దాం ఇరవై ఐదో వచ్చినం మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోషం కలవరపడిన జనములకు శ్రమయో కలుగును కాబట్టి సముద్రం ఘోష సముద్ర తరంగములు సముద్రము వేరే తరంగములు వేరే ఈ విషయం అర్థం చేసుకోండి సముద్రము వేరే తరంగములు వేరే తరంగములంటే వేవ్స్ వేవ్సే కదా తరంగములంటే వేవ్స్ అలలాంటాం అలలు అంటాం యాక్చువల్గా అయితే కదా లోపల నుంచి పైకి లేస్తాయా అచ్చా పైకి లేస్తే తరంగాలు అలలు అంటే అట్లా అట్లానే లైన్ గా కొట్టుకొని వస్తాయి అయితే కరెక్ట్ ఇప్పుడు జ్ఞాపకంగా వస్తాయి ఆ సీ డైవర్స్ తరంగాలు పైకి లేస్తే ఆ తరంగాల కింద నుంచి పోతుంటారు డైవర్స్ సముద్రం ఎట్లుంటది పైన తరంగం లేస్తుంది ఆ సముద్రం మీదకెళ్ళి వాడు పోతాడు దాని కాళ్ళకి గట్టు డైవర్స్ సీ డైవర్స్ ఆ మీదికెళ్ళి నీళ్ళు పోతుంటాయి దాని తర్వాత వాడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఆ సూచన చిహ్నం ఎప్పుడు చూసి గ్రాఫిక్ తర్వాత అది దిగిపోతుంది అలా ఆ తరంగం దిగిపోతుంది మళ్ళా వాడు నార్మల్ గా దానికెళ్ళి బయటకు వస్తాడు వాడు కరెక్ట్ అదొక నీళ్ళలాగా ఉంటుంది కానీ అది కప్పేస్తుంది తర్వాత కిందికి వచ్చేపటికి మళ్ళీ కిందికి వచ్చే నీళ్ళకి అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి సముద్ర తరంగముల గురించి ఇక్కడ చెప్తుంది వాక్యం దేవుడు మాట్లాడుతుంది మన ప్రభు మాట్లాడుతుంది ఈ విషయం ఇరవై ఐదవ సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు అంటే ఆకాశ మధ్య అన్న విషయం కూడా మీకు తెలుసు కదా అదే ఇది వాక్యం సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన జనులు జలవరపడిన జనులకు శ్రమయు కలుగును ఇప్పుడు చూడండి ఆకాశం అనే శక్తులు కదిలింపబడను గనక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు ఆయన వచ్చి ఇవన్నీ నెరవేరుతాయని చెప్తున్నాడు కాబట్టి ముందు సూచనల గురించి చూద్దాం సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలు సూచనలు అంటే ఇంగ్లీష్లో సైన్స్ ఎస్ఐజిఎన్ఎస్ సైన్స్ ఫార్టీ ఫైవ్ నైన్టీ టూ లో ఏముందంటే హెబ్రి పదము సెమి అనుకుంటే ఇది హెబ్రి పదం కాదు ఇది గ్రీక్ పదం ఈ 4592 4591 నైన్టీ టూ ఫార్టీ ఫైవ్ నైన్టీ వన్ లో నుంచి వచ్చింది అండ్ ఇండికేషన్ అంటే ఒక సూచన దాని తర్వాత ఎ సెరమొని ఆర్ సూపర్ న్యాచురల్లీ ఎ మిరకల్ ఆర్ ఎ సైన్ ఆర్ ఎ టోకెన్ ఆర్ ఎవండర్ సూచనలు అద్భుతాలు అని జ్ఞాపకం చేసింది ఫార్టీ లో ఏముంది అంటే టు ఇండికేట్ అని ఉంది అంటే ఇండికేట్ తెలియ చెప్పడము సూచన ఇండికేట్ ఇండికేషన్ అంటే గుర్తింపు గుర్తింపు ఇండికేట్ అంటే గుర్తింపు ఇండికేట్ చేయడం ఇది ఇండికేట్ చేస్తుంది ఇది గుర్తింపు ఇది జ్ఞాపకం చేస్తుంది అంటే గుర్తింపు అంటే గుంపులకు సంబంధించి చివరికి కాబట్టి సైన్ అంటే సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు అంటే ఈ సూర్యచంద్ర నక్షత్రంలో మూడు గుంపులను సూచిస్తుంది అని చెప్తుంది ఈ పదం ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ జ్ఞాపకం చేస్తుంది ఈ మూడు మూడు గుంపులకు సంబంధించింది అని చెప్తుంది కాబట్టి సముద్రము ఘోషించినప్పుడు ఈ మూడు గుంపులు బయటకు వస్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు ఘోషణ దేనికి సంబంధించింది వేదలకు సంబంధించింది శ్రమకు సంబంధించింది అలజడికి సంబంధించింది కాబట్టి ఈ సూర్యచంద్ర నక్షత్రంలో మొదటి నుంచి ఏ రీతి ఉన్నాయన్నే మనము పోయేవర నుంచి ఒకసారి చూస్తున్నాం మళ్ళా చూడండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వర్చనం సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి ఒక్క నిమిషం చూడండి సూర్యుడు చంద్రుడు ఆయనని స్థుతించాలా అనుంది కాంతిగల నక్షత్రం మీరందరూ ఆయనని స్తించుడి ఓపెన్ అయిందా ఇప్పుడు చెప్పండి సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఎట్లా స్తూతిస్తాయి దేవుణ్ణి పడలు ఆడతాయా వర్షిప్ చేస్తాయా ప్రార్థన చేస్తాయా సూర్యుడు ప్రార్థన చేస్తాడా చంద్రుని ప్రార్థన చేస్తాడా నక్షత్రంలో ప్రార్థన చేస్తాయా ఇండికేషన్ ఇప్పుడు అర్థం చేసుకోండి ఇవి కరెక్ట్ గుంపులకు సంబంధించినాయి కాబట్టి వీళ్ళందరూ ఎట్లా ప్రార్థన చేస్తాయి అవి మనుషులు కాకపోతే ప్రార్థన చేయలేవు కదా కాబట్టి ఇవి ఏదో ఇండికేట్ చేస్తున్నాయి ఇంతకుముందు చూసిన నంబర్ ప్రకారంగా సూర్య చంద్ర సూర్య చంద్రలారా ఆయనను స్తించుడి కాంతికల నక్షత్రం లారా ఆయనను స్థుతించుడి పరమ ఆకాశము లారా ఆకాశం పైన ఉన్న చెప్పండి ఇంతకు ఆకాశం పై ఎవరైనా జనం ఉన్నారా ఇప్పుడు ఇప్పుడున్నారా ఎవరన్నా ఆకాశంలో ఎవరన్నా జనమున్నారా వాళ్ళ ఇక్కడ ఎందుకుంది వాక్యం జలం అంటే జనమే కదా సార్ జలమంటే జనమే ఆకాశమే జనంలో ఎక్కడుంటాయి జలమే కాబట్టి జలం ఎట్లా స్థుతిస్త ఇవన్నీ మనుషులకి సాదృశ్యం ఇండికేట్ చేస్తున్నాయి అని జ్ఞాపకం చేస్తాయి ఇవన్నీ మనుషులని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఆకాశము పైన ఉన్న జనులారా అంటే క్రైస్తవులారా అని చెప్తుంది ఆకాశవాసులం కదా రక్షింపబడ్డ మనం ఆకాశవాసులం కాబట్టి ఆకాశం పైన ఉన్న జనులారా అంటే క్రైస్తవులారా అని చెప్తుంది ఒరిజినల్గా క్రైస్తవులు ఆయనను స్థుతించేవారు అంతే కదా వాటర్స్ అంటే మనుషులే కదా జీ జలం అంటే మనుషులే కదా సముద్రం అంటే నీళ్లే ఉంటాయి నీళ్ళంటే జనమే కదా కాబట్టి ఆకాశంలో ఉండే జలములారా అంటే మనుషులే అని అర్థం నిజంగా ఆకాశం మీద మనుషులు ఉండరు నిజంగా ఆకాశం మీద జలం ఉండదు కదా ఎట్లా ఉంటాయి ఎట్ల నిలబడితే నీళ్ళారా శూన్యంలో ఆ రావాల్సిందే కాబట్టి ఆకాశవాసులారా అంటే రక్షింపబడ్డ వాళ్ళం అందరము ఆయనతో పాటు నివసించే వాళ్ళం అని ఎఫ్ఎస్ల రాష్ట్రపతిగా చూసినాం కాబట్టి ఆకాశవాసులం అంటే రక్షింపబడ్డ వాళ్ళం భూమివాసులంటే రక్షణ లేనివారు ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు కాబట్టి ఆకాశవాసులు ఆయనని స్తించాలా కానీ ఒరిజినల్ గా వీళ్ళు స్టార్టింగ్ లో స్థుతించినారు యుగ సమర్థికి వచ్చినప్పటికీ లేరు అది జ్ఞాపకం చేస్తుంది ఒరిజినల్ గా వీళ్ళు ఇక్కడ ధరసి దేవుడు ఇక్కడ మాట్లాడతాడు అందుకే నిర్గమకాండము ముప్పై ఒక వాక్యం చూపించే త్వరగా క్లోజ్ చేస్తాడు నిర్గమకాండము ముప్పై అధ్యాయము చివరికి ఏం జరుగుతుంది నిర్గమకాండము ముప్పై అధ్యాయము పదమూడవ వచనంలో ఈ ఈ విషయాలు ఈ మూడు గుంపుల గురించి మళ్ళా క్లియర్ గా చెప్తాడు చివరికి ఏం జరుగుతుంది వీళ్ళకి నీ సేవకులైన అబ్రహాంను ఇసాకును ఇస్రాయల్ను జ్ఞాపకం చేసుకునుము మోషే ప్రార్థన ఇది గొప్ప ప్రవక్త కరెక్టే కాబట్టి యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అనేది ప్రవచిస్తుండేనా ఆత్మీయ ఇస్రాయల్ ఏం జరుగుతుంది మేము వారితో ఏమన్నా ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంలోకి ఇచ్చేదననియో వారు నిరంతరము దానికి హక్కుదారు వారితో నీ తొడని ప్రవణం చేసి చెప్పితేవే అంతటా యహోవతర ప్రజలకు చేసేది అని చెప్పిన కీడును గూర్చి సంతపడెను కాబట్టి చివరికి ఇది నెరవేర్తుంది ఏం నెరవేర్తుంది వారు నిరంతరము దానికి హక్కుదారులు చివరికి ఎప్పుడైతే శరాన్ని విడిచిపెడతారో అప్పుడు వాళ్ళు శాశ్వతంగా హక్కుదారులు అవుతారు అనే జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే చూడండి దావిదు రాస్త దావిదు ఆ చేస్తాం కదా ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది ఎవరు రాజ్యం మన ప్రభురాజ నిరంతరం ఉంటుంది అంటే దానికి ఎండంటూ ఉండదు ఈ విషయం నీ జ్ఞా అర్థం చేసుకోవాల కన్ఫ్యూజన్స్ లేకుండా ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది అంటే ఎప్పటికీ ఎండు కాదు చివరికి వీళ్ళందరూ ఆ నిరంతరమైన రాజ్యంలోకి వస్తారు అని ఆయన మోసే జ్ఞాపకం చేస్తాడు దేవుడికి ఆయన రాజ్యంలోనికి చివరికి వాళ్ళు వస్తారు అప్పుడు నిరంతరం వాళ్ళు అక్కడ ఉండబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి స్టార్స్ ఆఫ్ హెవెన్ అని ఉంది ఇక్కడ అంతే ఉందా ఆకాశ నక్షత్రంలో అనేది కదా అంతే ఆకాశ నక్షత్రంలో వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం నాకు అప్పగించేది వారు నిరంతరము దానికి హక్కుదారులు అన్నారు నిరంతరం అంటే చివరి వరకు శాశ్వతంగా హక్కుదారులు ఉంటారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సరే దీనికి సంబంధించింది నిరంతరం దానికి అక్కడే దే విల్ ఇన్హరిట్ ఫర్ ఎవర్ అని ఉంది ఇంగ్లీష్లో సాశ్వతంగా దాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఒరిజినల్గా వాళ్ళు అట్లా ఉంటారు దాన్ని చివరికి దాన్ని పోగొట్టుకుని హత సాక్షులైనక దాన్ని సంపాదించుకుంటారు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తా ఇంకా దాని తర్వాత ప్రార్థనతో మనం ముగించుకుంటాం ద్వితీయోపదేశ కాండము అంటే గిటరానామీ కదా ఇంగ్లీష్లో మోస రాసిన ఐదు పుస్తకాలలో చివరి పుస్తకం ద్వితీయోపదేశ కాండం ద్వి అంటే రెండు రెండు ద్వి అంటే రెండు ద్వితీయోపదేశం అంటే రెండు ఉపదేశములు అంటే పాత నిబంధన కొత్త నిబంధన అందుకే మన ప్రభువుకి ద్వితీయోపదేశ అంటే చాలా ఇష్టం ఉన్న కాలంలో ఆయన కాలంలో ఈ లోకాలు ఉన్నప్పుడు ఎక్కువ ద్వితీయోపదేశంలోని వాక్యాలు చూపించాడు ప్రజలే ఎందుకంటే ద్వి అంటే రెండు పాతది కొత్తది పాత నిబంధన కొత్త నిబంధన కలిపితే ద్వితీయ ద్వి అంటాం కాబట్టి ద్వితీయోపదేశ కాండం నా ఆజ్ఞలను మీరు గై కొంటే ఆశ్రయింపబడతారు నా ఆగ్లను మీరు గై కొనకపోతే మీకు శిక్ష ఉంటుంది శాశ్వతాన్ని మిమ్మల్ని కొట్టేస్తా కాబట్టి రెండు ఆజ్ఞలు అన్నట్టు రెండు పుస్తకాలకు సంబంధించింది కాబట్టి మొదటి అధ్యాయంలో ద్వీతోపదేశ కాండము మొదటి అధ్యాయము పదవచనము మీ దేవుడిని యహోవా మిమ్ము విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల విస్తరించి ఉన్నారు ఈరోజు వరకు మీరు ఆకాశ నక్షత్రంలో వరే విస్తరింపిన అంటే ఇప్పటి నుంచి అంతగా మనం గొప్ప జనం సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాము ఈ రోజు వరకు నేడు అంటే అదే కదా వాక్యం నేడు అంటే ఈరోజు ఇప్పుడు మన టైంలో వాళ్ళు ఆకాశ నక్షత్రం విస్తరించి ఉన్నారు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది వీళ్ళంతా గొప్ప జనాన్ని విషయం జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఒక చాలా పవర్ఫుల్ వాక్యం ఈరోజు సాయంత్రం దాన్ని ధ్యానిస్తుంటే నాకు అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది పర్ఫెక్ట్ ఓపెనింగ్ అన్నట్టు ఇంకా అది మీరు ఇంటికి వెనక దాన్ని తిరిగి చూడండి వచ్చేవారం నేను అందులోని నంబర్ జేమ్ సాంగ్ నంబర్స్తో పాటు వాటి చూపిస్తా క్లుప్తంగా మీరు దీన్ని ధ్యానించండి వచ్చేవారం కొరకు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇక్కడైతే కంప్లీట్ ఓపెన్ అయిపోతుంది వాక్యం ఆయన ఆయన చూపించేవాడు ఖచ్చితంగా మన ప్రభు మనల్ని ప్రేమించండి మనం ఆయన నిస్వార్థతతో మనం ఎవరి నుంచి ఏం ఆశిస్తున్నాం వ్యక్తిగత గుర్తింపులకు ప్రయాసపడతలేము మన రాజ్యాలు మనం కట్టుకుంటలేము ఎవరి నుంచి ఒక దమిడి ఆశిస్తలేము ఎవరి నుంచి ఏ వస్తువు ఆశిస్తలేము మనం కేవలం మన ప్రభు వాక్యాన్ని చూస్తున్నాం నేర్చుకోవడానికి ప్రయత్నపడుతున్నాం అనేకలను చూపించడానికి ప్రయాసపడుతున్నాం అనేకలనే అని నిశ్చితంగా నడిపించడానికి ప్రయాసపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన వీటన్నిటిని ఆ ముద్రలు విప్పిన వాడు ఆయననే కాబట్టి ఆయన తప్ప ఎవ్వడి ఇవన్నీ చూపించాడు ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఈ వాక్యం నీకు అర్థమైందంటే ఇంకా ప్రవచనాలని ఎట్లా అర్థం చేసుకోవాలి నీకు ఇంకా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ప్రవచన వరం కొరకు ఆసక్తితో ఆపేక్షించమని పౌలు ఎందుకు చెప్పిండో నాకు చాలా బాగా అర్థమైంది ప్రవచన వరం లేకపోతే బైబిల్లో ఏ వాక్యం మీకు అర్థం కాదు ఎందుకంటే నేను మొదటి నుంచి మీతో ఉపమానరీతిగానే మాట్లాడినాను ఉపమానరీతిగా లేకుండా ఏది మాట్లాడలేదని అడిగి ప్రతిదీ ఉపమానరీతిగా చెప్పడింది బైబుల్ అంతా చూడండి పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ అర్షంలో కంప్లీట్ ఓపెన్ ఈ చిహ్నాలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి ప్రాణ గ్రంథంలో చూస్తున్న చిహ్నాలు ప్రవేశంలో చూస్తున్న చిహ్నాలన్నీ కంప్లీట్ ఓపెన్ అయిపోతున్నాయి ఆ ఒక్క వాక్యాన్ని మీరు బహు దీర్ఘంగా ధ్యానించండి వచ్చే వారానికి మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి వచ్చారు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి వచ్చారనుకో మనము జేమ్స్టాంగ్ నంబర్స్ ఒక్కొక్క ఫలాన్ని తీసి విడదీసి చూస్తాం కదా అప్పుడు అన్ని క్లియర్ గా మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ గుంపలకు సంబంధించినవి మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించినవి అన్ని క్లియర్గా అనిపిస్తాయి చూడండి తొమ్మిదవ వచనం ఏడుగురిని కరిగిన స్త్రీ ఫస్ట్ పాయింట్ ఏడుగురిని కరిన స్త్రీ స్త్రీ సంఘానికి సాదృశ్యం ఏడుగురిని కరిన స్త్రీ ఏడుగురిని ఎప్పుడు కరింది స్త్రీ చెప్పండి ఇది ప్రవచనం అందుకే ఇర్మియా గ్రంథమే మనల్ని మనం ఎప్పుడు విడిచిపెట్టం ఇర్మియా గ్రంథం మనకన్నీ అక్కడి నుంచి సీక్రెట్స్ దేవులు పర్స్తున్నాడు ఏడుగురిని కరిన స్త్రీ ఎక్కడ కనింది ఏడు కని కనిస్తే బైబిల్ అంతట ఆ శిస్టార్ అర్థమైతే పౌలు స్థాపించిన ఏడు సంఘాలు ప్రగడ గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలు యోహానుభక్తుని కాలంలో కనిపించిన దర్శనంలో కనిపించిన ఏడు సంఘాలు స్త్రీ కలిగిన ఏడు సంఘాలు ఏడు నక్షత్రములన్న మతపరన్న జీవితమే అందుకే ఏడు బుర్రలు ఏడు సంఘాలకి హెచ్చరికలు ఏడు ముద్రలు ఏడు ముద్రలలో ఈ సంఘాలు ఎట్లా ఉన్నాయో చూపిస్తున్నాయి అన్ని ఏడు ఏడు ఏడు కాబట్టి ఏడుగురిని కలిన స్త్రీ క్షీణించుచున్నది మతపరమైన సంఘము క్రైస్తవ జీవితము క్షీణించుచున్నది లేదు బ్రదర్ విస్తరించుచున్నది ప్రపంచమంతట సంఘము విస్తరించుచున్నది బ్రదర్ ఎంత మంది రక్షణ టీవీలలో చూస్తా పబ్లిక్ మీడియాలో చూస్తలేవా లక్షల లక్షల కోట్లాది ప్రజలు విస్తరిస్తున్నారు చూస్తలేవా రక్షణ మార్గం అందరూ రక్షణ బ్రదర్ అని మీరు బైబిల్ వాక్యం అబద్ధమవుతుందా ఎత్తిపోస్తా కాదు నువ్వు ప్రకృతి సహజంగా చూస్తున్నావు నంబర్స్ ఆయన ఎర్చలేం దగ్గరికి వచ్చినప్పుడు గొప్పదనం చేసి ఏడ్చిండి ఎందుకు ఏడ్చిండి వాళ్ళు మంచి గురించి ఏడుస్తాడా క్షీణించడుస్తాడు పౌలు హెచ్చరికలు ఏడు సంఘాలకి ఆయన స్థాపించిన ఏడు సంఘాలు ఒక్కట్లే వినొచ్చు రోమిల రాష్ట్ర పత్రిక హేబుల్ రాష్ట్ర పత్రిక అవన్నీ ఏడు ఆ పత్రికలన్నీ ఏడు ఏడు సంఘాలు ఒక్కట్లేదు వినొచ్చు క్షీణించిపోయి ప్రాణబ్రంథంలో ఏడు సంగాలు క్షీణించిపోయినాయి సంఘము మొత్తం క్షీణించిపోతున్నది ఇది నెరవేరే టైం మనం ఉంటున్నాం ఇక్కడ ఓపెన్ అవుతుంది వాక్యం ఆమే ప్రాణము విడిచియున్నది అందరు హత సాక్షులు ఎన్ని సెలవు చూపించింది దేవుడు మనకి ప్రాణబ్రంథంలో బలిపిటపు క్రింద ఆత్మలు ఏడుస్తున్నారు మొన నాదా సత్య ఎందాక ఈ భూనివాసులకు మానిమితమై తీర్పు తీర్చక ఉంటావు ఏసు వంటుడు ఆగండి కాలం మీ సహోదరులు ఇంకా ఉన్నారు భూమి మీద వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలా అంటే అందరు చనిపోవాలా అందరు చనిపోయేంత వరకు కొంచెం కాలం ఆగండి వాళ్ళందరు చనిపోయాక అప్పుడు నేను ఈ భూనివాసులకు తీర్పు తీరుస్తా భూనివాసులు ఎవరు సరిపండి కదా వాళ్ళ తీర్పు తీరుస్తాడు కాబట్టి క్షీణించింది ఇది ఏం చేస్తున్నది తొమ్మిదో వర్షంలో ఆమె ప్రాణము విడిచియున్నది అందుకే మత ఇం మన ప్రభు జ్ఞాపకం చేసినాడు శిష్యులు అడుగుతున్నారు ప్రభువా నీరాకడకు ఈ యుగ సమాప్తికి సూచన ప్రభువా ఒక్క సూచన నేను మీకు చెప్తూనే వినండి ఫీనుగా ఎక్కడ గద్దలు అక్కడ పోగవును అది సూచన వాళ్ళు అడుగుతున్నారు టైం నువ్వు టైం చెప్పు ప్రభు అంటే నేను టైం చెప్పను టైం చెప్తే టూ థౌసండ్ రోజు మే ట్వంటీ అని చెప్తే మీరు రెడీగా ఉంటారు ట్వంటీ ఆయన టైం తింటాన్ని చెప్పను సూచన చెప్తా ఏంది ఆ సూచన పీనుగా ఎక్కడ ఉండను గద్దలు అక్కడ పోగవను ప్రపంచమంతటా పీనుగ లాగా తయారైంది మతపరమైన జీవితం పీనుగా అంటే ఏంది జీవం లేదు కదా ఎవరు జీవం ఏ స్ప్రవ్ లేకుంటే పీనుగని మతపరమైన జీవితం అట్లా తయారవుతుంది గద్దలెవరు పీనుగని పొరుచుకొని తినేటవాళ్ళు కదా కర్పంలో తేలక సంబంధించింది అది కాబట్టి చూడండి ఇక్కడ ఆమే ప్రాణము విడిచి ఉన్నది పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి ఉన్నది అంటే పగటి వేళ చంద్రుడు పగటి వేళ కాంతిని పోగొట్టుకుని మనం ఇప్పుడు చూడండి ఇక్కడ పగటి ఏం జరుగుతుంది పగటి ఆమెకు ప్రొద్దు దృంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది తర్వాత ఇప్పుడు చూడండి వారిలో శేషించిన వారిని తమ శత్రుల గుట కత్తి పాలు ఇదే ఎక్కువ వాక్ మతపరమైన జీవితము క్రైస్తవ జీవితము యుగ సమాప్తిలో ఎట్లా ఉందో ఇక్కడ మొత్తం ఓపెన్ అయిపోయింది కంప్లీట్ ఓపెన్ అయిపోయింది వచ్చేవారం నేను ఈ ఇదే వాక్యాన్ని ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మీకు నేను ప్రకటన ఉన్న ఆ ప్రవచనాన్ని మనం ఎన్నిసార్లు అనిసాం కదా పన్నెండవ అధ్యాయం కదా పన్నెండవ అధ్యాయం సార్ ప్రకటన స్త్రీకి సంబంధించిన పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఉన్న దర్శనం ప్రవచనాత్మకంగా ఈ వాక్యం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అది మనం వచ్చేవారం ధ్యానిస్తాం జరిగిన ఏమైంది ఏడు ఏడుగురిని కలిగిన స్త్రీ క్షీణించున్నది కాబట్టి ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ మనం సరే ఏడుగు సంఘాలకు సంబంధించిన ఎక్కువ బోధలు చాలాసార్లు మనం చూసినాము అది డైల్యూట్ అయిపోతుంది ఇప్పుడు చూస్తే మనం ఇంకా బుర్రలకు సంబంధించిన విషయాలే ధ్యానిస్తున్నాము ఇంకా మనకి మూడు బూరలు ఉన్నాయి ఐదు ఆరు ఏడు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ సంఘాలకు సంబంధించిన బోధలు మీకు ఎక్కడైనా ఇంటర్నెట్లో దొరికితే చూసుకోండి మన రికార్డింగ్స్లో ఉంటాయి నాకైతే జ్ఞాపకం లేదు ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ రికార్డింగ్స్ అనేవి నేను ఒక్కసారి చెక్ చేసిన అంటే మనం ఎంతకాలం నుంచి అన్నీ రికార్డింగ్స్ చేసినామని నాకైతే అసలు అవి లెక్క త్రీ హండ్రెడ్స్లో ఎక్కడ ఉందో నాకు తెలియదు ఓపీ కవర్ని ఉంటే మీరు వెతుక్కోండి నాకు ఎప్పుడన్నా టైం దొరికితే అసలు అట్లా కూర్చోని వెతికే టైం దొరకలేదు ఆక్యుపై అయిపోయినా పెరుగుడిలో ఆల్మోస్ట్ యావరేజ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎవ్రీ డే ట్రావెలింగ్ అనే పోతుంది ఆ టైం అంతా నాకు అనిపిస్తుంది ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం దొరికితే ఎంత బాగుండునా ఇవన్నీ వెతుక్కుంటుంటే నేను బస్సులో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఎంత శబ్దాలు ఉంటాయో బస్ వాళ్ళలో కూర్చొని ఎక్కడ మోటార్ బండి నడిపిస్తే ఇంకా ఏం పని చేయలేం మోటార్ బండి నడిపిన తప్ప ఏం పని చేయలేం అంతే కదా సేమే వెతుకుతాం చాలా కష్టం కదా ఓపికతోనే ఒక ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకొని ఇవన్నీ వెతుక్కోవాల మనం ఎక్కువ శబ్దాలతో మనం వెతుక్కోలేము స్టిల్ వాయిస్తోనే మాట్లాడతాడు ఆయన తప్పగా మాట్లాడతారు ఆయన శబ్దాలు శబ్దాలు అలిసిపోతుంటే మనం వినలేము కాబట్టి ఉదయం లేసి వెతుక్కోలేవన్నీ మనం ఇది మీరు చదవండి తిరిగి దీర్ఘంగా చదివి చూడండి నేను వెతుక్కుంటే రీతిగా మీరు కూడా వెతుక్కోండి ఎందుకంటే నేను మాట్లాడేది కాదు ఖచ్చితంగా మీతో మాట్లాడేది ఎందుకంటే నాలో ఆత్మ మీలో ఉన్నది ఏ స్ప్రవ్లో ఉన్న ఆత్మ నాలో ఉన్నది నాలో ఉన్న ఆత్మనే మీలలో ఉన్నది ఏ ఉన్న ఆత్మనే మీలో ఉన్నది నాలో స్పెషల్ ఆత్మ మీలో స్పెషల్ ఆత్మ లేదు ఒక్కడే ఆత్మ ఆ ఆత్మనే మనందరినీ వెలిగింపజేస్తాడు కాబట్టి నా అతను మాట్లాడిన దేవుడు నీతను ఖచ్చితంగా మాట్లాడతాడు అది నాకు తెలుసు ఎందుకంటే మనం ఉన్నది ఒకటే సహవాసం కదా మనం ఉన్నది ఒకటే సహవాసం ఏక తాత్పర్యంతో ఏక బోధలో మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో మనం లేం అందుకే అపోస్ల బోధ ఎందుకు చెడిపోయిందంటే ప్రతి ఇంట వాళ్ళు మందిరాన్ని స్టార్ట్ చేశారు అపోస్ల బోధలో ప్రతి ఇంట మందిరం సౌత్ కొరియాలో మొత్తం చర్చిలు విస్తరించినాయి ఎట్ట తెలుసా బిల్డింగ్స్ కాదు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు కూడా వాళ్ళు ఈ విషయం జ్ఞాపకం చేసుకున్నారు చర్చ్ అనేది బిల్డింగ్స్ కావు విశ్వాసుల సహవాసమే చర్చ్ అని వాళ్ళు తెలుసుకున్నారు అపోసోధ అది పాతవి గతించినవి నో మోర్ బిల్డింగ్స్ నో మోర్ కన్స్ట్రక్షన్స్ చర్చిలు కట్టుకోవద్దు నువ్వు ఇంకా వాడికి అవకాశం ఇస్తున్నావు నువ్వు చర్చిలు కట్టుకోవడం వలన మనుషులని కట్టుకో విశ్వాసుల సహవాసాన్ని కట్టుకో సౌత్ కొరియాలో ఏం చేస్తారు తెలుసా ఒక ఇంట్లో స్టార్ట్ చేసుకుంటారు వర్షప్ ఎవ్రీ సండే ఆ ఇంట్లోనే వర్షప్ చేసుకుంటారు ఒక పది మంది అయితే దగ్గర మంది జమ వర్షిప్ చేసుకుంటారు పదకొండవ వాడు వచ్చింది నెక్స్ట్ సండే వాని ఇల్లు ఎక్కడుందో వెతుకొని వానింట్లో స్టార్ట్ చేస్తారు ఇంకొక చర్చ్ ఆ పదకొండవ వాడు మొదటి వాడు అవుతాడు వానింట్లో మళ్ళీ ఒక పది మంది జమ అవుతారు మళ్ళా పదకొండవ వాడు ఆ ఇంట్లో వచ్చింది అనుకో వాడెవడో వానింట్లో పోయి మళ్ళా ఒక పది మంది జమ అవుతారు అట్లా దేశమంతా అంతా స్ప్రెడ్ అయింది వర్షి చర్చిలు ఇప్పుడు ల్యాండ్ కొనుకోవాలా కన్స్ట్రక్ట్ చేయాలా దాన్ని కాపాడుకోవాలా యోడి పేరు మీద రిజిస్టర్ చేయాలా ఫాస్టర్ పేరు మీద రిజిస్టర్ చేయాలా ఫాస్టర్ తదనంతరం కొడుకు మీద రిజిస్టర్ చేయాలా కాంగ్రిగేషన్కి నచ్చదు ఎల్డర్స్ కి కొట్లాటలు ఈ ప్రాపర్టీ అంతా నువ్వే ఎంజాయ్ చేయాలని కొట్లాడుకోవాలా ఎక్కడుండు ప్రభు ఇడ కొట్లాట్లా ఉంటే ప్రభు ఉంటాడా ఉండడు ఆయన మొదటి నుంచి లేడు మధ్యాలలో మొదటి నుంచి లేడు ఉండడాయినా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్న కూడింటారు అక్కడ నేను ఉంటా అన్నాడు కాబట్టి బిల్డింగ్స్ అలా ఎప్పటికి ఉన్నాడు నువ్వు ఎంత విభూది అయ్యి ఎంత దుది అయ్యి ఎంత వర్షిప్ చేయి ఇక్కడ ఉండడు అని నీ హృదయంలో నివసిస్తాను ఎందుకంటే అక్కడ నిన్ను కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న నువ్వు పాతవి గతించినవి బిల్డింగ్స్ వరకు ప్రయాసపడకండి మీరు ఎక్కడికన్నా అవకాశం ఇస్తే ఫ్రీగా ల్యాండ్ ఇస్తానన్నా నువ్వు కట్టుకుని దాంట్లో చిక్కబడ వల వాడన ఫ్రీగా ల్యాండ్ ఇస్తానంటే నేను చర్చి కట్టుకుంటా చర్చి నడిపించుకుంటా అంటే నువ్వు మళ్ళా పోయి ఒక మృగాన్ని తయారు చేసుకుంటావు మృగంగా తయారైంది రోజు యుగ సమాప్తిలో నేను మీకు ప్రాణం చూపిస్తాను మృగాలకు సంబంధించిన బోధ ప్రాణ గ్రంథంలో మతపరమైన జీవితమే మృగానికి సాదృశ్యం అది భూమి మీద ఒక మృగము సముద్రంలోకి వెళ్ళి మృగము ఇవన్నీ మనం చూస్తాం అవన్నీ చిన్న పరంగా మతపరమైన జీవితానికే సాధృష్స్తాం ఎందుకంటే బైబుల్ అంతా నీ రాయబడింది బయట కాదు నిన్ను హెచ్చరించడం కొరకు రాయబడింది కాబట్టి ఇది నిన్నే సూచిస్తుంది ఇండికేట్ అని చూసిన మీద పదం మంచి పదం అది నిన్నే సూచిస్తుంది గుంపులను సూచిస్తుంది వాక్యాలన్నీ కాబట్టి ఈ స్త్రీ కడిగిన ఏడుగురు ఎట్లా క్షీణి క్షీణిస్తున్నదో వచ్చారో మీకు చూపిస్తాను అంతవరకు ప్రభు మనలు కావాలని ప్రార్థిస్తాను పరిశుద్ధు రఘు దేవ మీకు వందాలైనా అనేక పరియాలు మీరు మా తను మాట్లాడుతూ మళ్ళీ హెచ్చరిస్తూ మళ్ళీ బలపరుస్తుంది మీకు ఎంతో వందనాలు ప్రవ్వా మీ వాక్యం ఎంతో అమోఘమైంది ప్రవ్వా ఓ ప్రవ్వా మా ఊహకు అందు పట్టనిది నైనా అయినా కానీ మాకు వీటిని నేర్పిస్తుంది మీకు ఎంతో వాదనాలు ప్రవ్వా మా జీవితకాలం సరిపోదు వీటిని నేర్చుకోవాలంటే అయిన కానీ మేము నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం మా జీవితాంతం వీటిని నేర్చుకుంటూనే ఉంటాం ప్రవ్వా మాకు ఇంకా నేర్పడి మా స్వార్థం కొరకు మేము నేర్చుకుంటలేం మేము ఏదో జ్ఞానవంతుల మని ఇవన్నింటినీ మేము గొప్ప జనం చూపించి వాళ్ళ నుంచి కొందరునన్న బయట తీసుకొచ్చుకోవాలా ఆ ప్రయాసం మేము ఆ ప్రయాసం పడుతున్నాం వీటిని చేసుకోవాలా ప్రవ్వా మా శరీరాలను మేము ముగించుకోక ముందు ఈ లోకాన్ని మేము ముగించుకోక ముందు ఇవన్నీ మేము తెలుసుకోవాలా మీ సన్నిధికి వచ్చినాక ఇవన్నీ డైరెక్ట్గా మాకు అర్థమవుతాయి ప్రభా డైరెక్ట్గా ముఖాముఖిగా మేము చూస్తాం కాబట్టి కానీ ఈ యొక్క ఆశ మా హృదయంలో అధికం చేయమని ప్రార్థిస్తాం ఇవన్నీ ప్రవర్చాలను మేము నేర్చుకోవాలా ప్రభావ మా లైఫ్లో ఎందుకంటే ఏ కాలేజెస్లలో నేర్పరు ఏ పుస్తకాలలో నేర్పరు ఇవి మీరే మరీ మీ కాళ్ళ చింతకు మేము మా తను మాట్లాడండి ఇవి మేము నేర్చుకోవాలా మర్చిపోవద్దు మా హృదయాలనే పలకాల మీద వీటిని మేము జాగ్రత్తగా రాసుకొని ధ్యానించాలా ప్రభా విశ్వాసంలో అంచలంచలుగా మమ్మల్ని ఎదిగింపజెయండి గొప్ప జనం పట్ల కనికరం చూపించండి లక్ష నలభద్ నాలుగు వేల మందిని ఆశ్రయించండి మేము తిరిగింటికి వెళ్తుండగా మీకు దూతల కాపులు వేసి నడిపించండి సురక్షిత ఇంటికి చేర్చండి మీ సేవ నిమిత్తమైన నడిపించి మీరు మహిమనుందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించారు అపవాది నాశనం మన ప్రవైన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన ఎవరికైనా ప్రార్థన అవసరమంటే ముందుకు రావచ్చు